స్తోత్రం పభ నయన పిల్లల స్తోత్ర మధ్యాహ్న సమయంలో దేవాయస్మ ప్రభావ సోసైటీలో మంచి స్తోత్రి ఆదరించినంత వరకు దేవాయస్మ ప్రభ మాతో ఉండరు అని వాక్యంలో పాటలు పోతే దాంట్లో మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతే నైసుకేసి పెట్టబెట్టుకొచ్చిన తండ్రి అమేన్ ఏసుకై సంతోషముతో సహించుము శ్రమలన్యు ఏ సుకై సంతోషముతో సహించిన వారమైతే ఏ లుదుము ఆయనతో సహించినవారమైతే యనతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో ఏసు ఈ లోకంలో నిందలు హిసలు పొందగా ఏసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా ఏసు కూడా మన తోడుగా ఏసు కూడా మన తోడుగా సహించి ఓదాచి ప్రేమ జూపును సహితుము శ్రమలన్నియు సంతోషముతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహుము శ్రమలన్నీయు సుఖై సంతోషముతో श्रमला कई सतोषम तो नीति कोरक आकलिदी कल मनमेल वेचियुंडदी కల్గి నం వేచి ఉండ నీతి సూర్యుడు మన మనతోడై నీతి సూర్యుడు మన మనతోడై నీతిని నిరవేచి కృపా జూపును सहिंतमु श्रमलन्नीय येशु कै संतोषमुतो सहिंतमु श्रमलन्नीय येशु कै संतोषमुतो सुवार्ता करकै चरनुंडीना కొరడాల దేబలు సహింపగా సువార్త కొరకై చెరనుండిన రడాల దేవలు సహింపగా దివారాత్రము గాయ ప్రభునేత్రము దివారాత్రము గాయ ప్రభునేత్రము కృప చూపి ప్రేమతో ఆదరించును సహితుము శ్రమలన్యూ ఏ సుకై సంతోషముతో సహించుము శ్రమలన్యూ ఏ సుకై సంతోషముతో సహించిన వారమైతే ఆయనతో సహించిన ుము ఆయనతో సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమలన్యుకై సంతోషముతో లోకమందు పలు శశ్రమలు లోకస్తుల ద్వేషము వలనా కలుగు లోకమందు పలు శశ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగు లోకాధికారి లోమును లోకాధికారి లోమును జయించిన ప్రభువే మన యును సహితుము శ్రమలన్యూ ఏ సుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నియు సంతోషముతో క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందున్న ఈ శ్రమలన్నా తగినవి కావు क्रीस्तु तो राज्य चेयुनता मु ताऊ क्रीस्तु तो वार सुटक क्रीस्त तो वार सुल ऊटक अर्ता मन मु जूपु सहन मे सहिंतमु श्रमलन्नीयो यस्तु कैसंतोषमतो सहिंतमु श्रमलन्नीयो यस्तु कैसंतोषमतो सहिंचिनवारमैते एलूदुमु ఆయనతో సహించిన వారమైతే ఏ లుదుము ఆయనతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో హెలి ప్రైజ్ ప్రైజ్ కృపా కృపా నాయకృపా కృపా కృపా కృపా కృపా కృపా నాయకృపా కృపా కృపా కృపా నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించి వేహో నివు నన్ను పిలచి నీని తినిచ్చి మహిమ పరచితివే నేనే మై ఇంటిను అందుకు కాదయ్యా నా బట్టి అసలే కాదయ్యా चूपाऊ प्रेमा पै पीचाऊ नु कृप जन प्रवक्ता नुमाव्या गर्भ मुनंद प्रतिष्ठा जनमु प्रवक्तावय्या ना ती गर्भ मुन नतिष्ठावय कृपा कृपा नु कृपा कृपा కృపా కృపా కృపా కృపా నాయసు కృపా కృపా కృపా కృపా నా నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా కలలోనైనా నిన్ను మరువని లేదయ్యా రుచి చుచి ఎరిగా నిన్ను నాయసయ్యా नी कृपना जीवम कंटे उतम्या्वजे पैके आकर्ष्ले नी नुहले नु ना शिश नी वैया నా గుర్తింపంతా నీవేయేసయ్యా నా ప్రాణం సర్వం నీవే ఎయ్యా నేనే మై ఇంటిను అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా ना ती गर्भमुन नतिष्ठावय जनमुक प्रवक्ता नुम्या ना ती गर्भमुन नतिष्ठावय కృపా కృపా నాయే కృపా కృపా కృపా కృపా కృపా కృపా నాయేష కృపా కృపా కృపా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 నో క్షమించబడి ఎక్కువగా ప్రేమించి తీవయ్యా నా మొదటి ప్రేమాన్ని వేయస్ అయ్యా నా మొదటి స్థానం నీ వేయసయ్యా నేనే మై ఇంటిను అందుకు కాదయ్యా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 तली गर्भमु नी प्रतिष्ठा वैया कृपा कृपा नयेसु कृपा कृपा कृपा कृपा कृपा कृपा नये सुपा कृपा कृपा कृपा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 ంతగా నన్ను హెచ్చించటకు ఏమీ గోప కృప తల పోస్తూ మనము ఆయన కొరికే సమర్పించుకొని జీవించాలనేది ముఖ్యమైన పాయింట్ ఒకటి ఏంటంటే ఈ అనుభవాలు అందరికీనే మన మన మన సేవ మన సేవలు ఉన్న వాళ్ళకు ఇదే అనుభవాలు ఏంటంటే ఆత్మీయ జీవితంలో నీ ఆత్మ ఏ రీతిగా ఉంది అనే స్థితిని దేవుడు చూపిస్తా ఉన్నాడు దాని నుంచి మీరు సిద్ధపడుతున్నారు ఆయన కొరికి సిద్ధపడుతున్నారు ఆయన రాకడా బహు సమీపం ఉంది ఎందుకంటే మన గ్రూప్ అంతా ప్రవచన ప్రవచనాలని ధ్యనించే గ్రూప్ మన గొర్రెపిల్ల ఆ మందిరంలో ఉంది ఆ మందిరంలో నుంచి వెలుగులో గొప్ప జనం సంచరిస్తున్నారు కానీ దాని బహు చిన్న గుంపు బయలుదేరుతున్నారు లోపలికి వెళ్తున్నారు అంట బయటకు వస్తున్నారట ఈ దేవదూతలు అందరినీ ఆపుతున్నారు కానీ వీళ్ళని అది అక్కడ ఉంది వాక్యం నేనేదో దర్శనం చూసి చెప్తుంది కాదు వాక్యం చూసి చెప్తున్నాం మనం కాబట్టి మళ్ళీ ఆ చిన్న గుంపు ఎవరో నీకు తెలవాలి కదా ఇప్పుడు ఏ గుంపులో ఉంటే తెలుసుకున్న పాట పాడతా ఉంటాం మనం మరి ఏ గుంపులో నీకు తెలవకపోతే నువ్వు బయట ఉంటావా లోపలు ఉంటావా నీకు ఎట్లా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ శరంలో ఉన్నప్పుడే తెలుసుకోవాలి అది శరణాన్ని విడిచిపెట్టినాక ఏమి చేయలేం మనం గొప్ప జనము దాన్ని వెలుగులో సంచరిస్తున్నారు అక్కడిక్కడ అది ఎంతో కిలోమీటర్ల దూరంలో వెలుగు పడుతుంది కానీ ఆ వెలుగులో తిరుగుతా ఉన్నారు కానీ లోపలికి చిన్న గుంపు లోపల ఆ దూతలు వాళ్ళకి అడ్డం చెప్తాడారంట అగ్ని కడగలు తీస్తుండ్రంట అప్పుడు వీళ్ళు లోపలికి పోతారంట గొరైపులతో సంభాషిస్తున్నారంట వస్తారంట మళ్ళా పోతున్నారంట సంభాషిస్తున్నారంట వస్తారంట నేను ఆ గుంపులో ఉండాలని తీర్మానించుకున్నాను ఆ గుంపులో ఉండాలంటే మీరేం చేయాలా దానికి సంబంధించినవి కొన్ని గంటల గంటల రికార్డింగ్స్ మన ఎప్పటి నుంచో ఉన్నాయి అవి మీరు ఓపిక వినని నేను ఇప్పుడు అంత డీటెయిల్ గా నేను చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన పర్పస్ వేరే కదా చిన్నగా ప్రార్థన చేసుకొని ఒక చిన్న వాక్యాన్ని మనం చేసుకుందాం తర్వాత మీరు ఏంటంటే మీరంతా సేవా దృక్పథంతో ఉన్నవాళ్ళు మీరు జస్ట్ కేవలం విశ్వాసులు కాదు మనం విశ్వాసాల కొరకు రాకు తెలుసు మన సేవ పలాని విశ్వాసం నేను పిలిచినట్టే ఊత ప్రార్థన నేను రాను ఎందుకంటే నాకు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ రక్షణ పొందిన కదా మీరు రక్షణ పొందిన వాళ్ళు ఉంది వాళ్ళు నేను మిమ్మల్ని మీకు అంతా తెలుసు వాక్యం నేను మళ్ళా స్పెషల్కి వచ్చి ఒక ఎందుకు వృధా చేయాల నా ప నా నా తపన ఏంటంటే ఎవరైతే సేవా కొరకు భారం కలిగిన వాళ్ళు వాళ్ళ దగ్గరికే నేను పోతాను వాళ్ళని బలపరచాలా వాళ్ళతో సహకరించాలా వాళ్ళతో సపోర్ట్ చేయాలా వాళ్ళతో పాలు పొందాలా వాళ్ళతో పాటు పోవాలా అది నాకు నా దృక్పథం అది ఎవరైనా ఏ ఏ చర్చలోనే నాకు సంబంధం లేదు అర్థమవుతుందా వాళ్ళు ర్యాప్చర్ కల్ట్ బోధకులు కావచ్చు లేక ఇంకా రకరకాల బోధకులు కావచ్చు సువార్త నిమిత్తమై ఆత్మల భారం అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికి పోయే వాళ్ళు ఎవరున్నా నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంటాను ఎందుకంటే ఉంటాయి వ్యత్యాసాలు ఉంటాయి బోధలో మార్పులు ఉంటాయి తేడాలు ఉంటాయి పలాని వాళ్ళు ర్యాప్చర్ కల్ట్ బోధకులు మనం కాదు నేను కాదు నేను ర్యాప్చర్ కల్ట్ బోధకులు కాదు ఒకప్పుడు ఉంటుంది దాటికెళ్ళి బయటకు వచ్చిన వాడిని ఇప్పుడు ఆ బోధలో నేను లేని ఎందుకంటే అది బైబుల్ లేని బోధ బైబుల్ లేని బోధలు ఉన్న వాళ్ళ సంఘాలు చాలా ఉన్నాయి అనేసి నేను వాళ్ళని వ్యతిరేకిస్తలేను దూషిస్తలేను నేను ఎవరిని తీర్పరినా ఎవరి మీద మనం తీర్పరిలాం కాదు కదా మనం తీర్పు తీసుకునే ఈ లోకంలో వాడి ఇట్లా వేడట్లా వాడి చెప్పుకుంటామంటే కాదు మన సేవ దేనికి సంబంధించిందంటే అనేక మంది ఇంకా నచ్చించిపోతున్నారు అన్నారు అక్కడ ఎంతో సమీపంగా ఉంది మళ్ళీ ఇంకా సువార్త వినని మనుషులు ఎంతమంది అక్కడికి పోతున్నా నేను మారుమూల సేవకులు పోని గ్రామాలలో గవర్నమెంట్ ఆఫీషియల్స్ అడుగు పెట్టని స్థలాలలో ట్రైబల్ బెల్ట్స్ మధ్యలో పోయి వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళకి ప్రార్థనలు చేసి వస్తున్నాం ఎందుకంటే అక్కడికి పోనికి ధైర్యం ఈవెన్ మిషనరీస్ కూడా పోలేకపోయారు మిషనరీస్ ఇప్పుడు లేదు కదా మిషనరీ కాన్సెప్ట్ లేదు ఇట్టి పడిన మిషనరీస్ అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే మిషనరీస్ కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు మిషనరీస్ వీళ్ళంతా మోసగాళ్ళు అనేసి మిషనరీస్ని రానియలేదు ఇంకా ఈ దేశం నైన్టీన్ ఫార్టీ మిషనరీస్ కాన్సెప్ట్ లేదు ఇప్పుడు నువ్వే మిషనరీ బయట నుంచి ఎవడో వచ్చేసి వార్త చెప్పడం కాదు నువ్వే చెప్పుకొని పోవాలా నువ్వే రక్షణ నడిపించాలా మనుషులని దేవుడికి ఆరోగ్యం ఇచ్చేండు ఉద్యోగం ఇచ్చేండు అన్ని ఇచ్చాడు ఆయన కానీ ఆయనయే కదా నీకు ఇచ్చినవన్నీ నీకు ఇచ్చినవన్నీ ఆయనయే కష్టపడి సంపాదించుకుంది లేనే ఆయననే కాబట్టి మళ్ళీ మనం కూడా ఆయనలాగానే ఇచ్చుకోవాలా ఏమి ఇచ్చుకోవాలా నీ హృదయం ఇచ్చుకోవాలా నీ టైం ఇచ్చుకోవాలా నీ రిసోర్సెస్ ఇచ్చుకోవాలా పోవ్వాలా తప్పదు ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ ఫ్యామిలీ అడ్డం ఉండొచ్చు భర్త అడ్డంగా ఉండవచ్చు భార్య అడ్డంగా ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు అన్ని ఛేదించుకొని పోవాలి ఎందుకంటే నాకంటే మీరు ఎవరిని ప్రేమించినా నాకు పాత్రలు కారణాడు కదా కాబట్టి సమయలు గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూపిస్తానండి ఎందుకంటే సమయ గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం అసలు సమీల గ్రంథం దగ్గరనే బయల్ స్టడీ ఆగిపోయింది సమయల గ్రంథం నుంచే బయటికి కూడా వచ్చాడు మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము చూడండి మొదటి సమయల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో నేను ఇంగ్లీష్లో చదువుతా తెలుగులో చదువుతాను అండ్ ద చైల్డ్ శామ్యుయల్ గ్రూవ్ ఆన్ అండ్ వాజ్ ఇన్ ఫేవర్ బోత్ విత్ ద లాడ్ అండ్ ఆల్సో విత్ మెన్ అని ఉంది తెలుగులో చదువుతున్నాను యహోవా ఆమె గర్భతి ముగ్గురు కుమార్లను ఇరవై ఇరవై ఆరు కదా చదువు మీరు ఎవరైనా చదువుతారా ఇరవై ఆరు బాలు సమయలు చూడండి ఇంకను ఎదుగుల మనుషుల ఎన్ని పాయింట్స్ ఇంకా ఎదుగుచ్చు యహోవ దయందు మనుషుల దయందు వరదిల్లు చూడండి వరదిలడం వరదిలు పాయింట్స్ ఇక్కడ కదా పాత నిబంధన పుస్తకంలో సమయలుడు బాలుడుగా ఉన్నప్పుడు ఎట్లా ఎదిగిందంట ఎదుగుచ్చు అంటే మంచిగా పెరుగుతున్నాడు మంచి ఆరోగ్యం ఎదుగడం అంటే మంచి ఆరోగ్యం ఉంటేనే ఎదుగుతారు గ్రోత్ ఆగిపోదన్నట్టు శరీరంలో మంచిగా ఎదుగుతున్నాడు అంటే బాలీవుడ్ అనే అసెంబ్లీ ఎదుగుతున్నాడు తల్లి లేదు కదా తల్లి విడిచిపెట్టిపోయింది చర్చ్లో టెంపుల్లో మళ్ళీ ఎట్లా ఎదుగుతారు చెప్పండి తల్లి ఉంటేనేమో మంచిగా పాలు ఇస్తుంది కాంప్లైన్ ఇస్తుంది మా అమ్మ చిన్నప్పుడు ఆ రోజల్లో నైన్టీన్ లో జనతా పార్టీని ఒకటి వచ్చిండే గవర్నమెంట్ లో అప్పుడు పుట్టిన వాళ్ళకి గెలుస్తుంది అప్పుడు ఉన్న వాళ్ళకి గెలుస్తుంది నైన్టీన్ లో జనతా పార్టీని ఒకటి గెలిచి ఒక పార్టీ ఉండేటిది బీజేపీ వేరే జనతా పార్టీ వేరే ఇప్పుడు లేదా జనతా పార్టీ అయితే జనతా పార్టీ ఎట్లా గెలిచిందంటే స్వదేశీ మూవ్మెంట్ తో గెలిచింది అదేంటంటే స్వదేశీ మూవ్మెంట్ ఏంటంటే బయట దేశలు బయట ఉద్యోగాలు బయట కంపెనీస్ అన్ని దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలా బి ఇండియన్ బై ఇండియన్ ఇండియన్స్ ఇండియన్ ప్రొడక్ట్స్ కొనాలా అర్థమవుతుందా సోనీ నేషనల్ ప్యానసోనిక్ ఇటటి కొనొద్దు అవి బయట దేశం కదా మన డబ్బులు అన్ని వాళ్ళు తీసుకొని ఒక మూవ్మెంట్ వస్తే అప్పుడు అందరూ ఆ గవర్నమెంట్ ని అనుకున్నారు ఆ గవర్నమెంట్ ఎక్కువ కళనడలేదు మొరార్జీ దేశాన్ని ఉండే చీఫ్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఆ రోజులలో ఈ బూస్ట్ ఇవన్నీ లేవు ఇవన్నీ లేవు బూస్ట్ మీరు తాగుతారు చూడండి ఏంటంటారు వాటిని హార్లిక్స్ ఇవన్నీ నేను వినలేదు మేమే మేమేం దాగినాం తెలుసా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పెద్ద బేసిన్ లో మేము ఆరు మంది పిల్లలం అందరికి ఒక పెద్ద బేసిన్ లో ఒక ప్యాకెట్ అంతా పోసి నీళ్ళంతా నీళ్లు కలిపి కొంచెము ఆ ఓవాలిటీ నొకటి ఉండేది మీకు బూస్ట్ ఎట్లనో మాకు ఓవాలిటీన్ ఆ రోజులలో ఆ ఓవాలిటీని కలిపి ఒక్కొక్కరికి ఇంత ఇంత గ్లాస్ కి పోసిస్తే తాగింగా మేము పరిగెత్తటోళ్ళం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బస్ ఎక్కితే సికింద్రాబాద్ లో స్కూల్ మాది ఉరికేటోళ్ళు అన్నమాట స్పీడ్ గా ఆ రోజులలో ఎంటీగు ఉండేది రోడ్లు చిక్కడపల్లి రోడ్లు అన్ని ఎంటీ గుండేవి మోటార్ సైకిల్స్ ఆటో లేకుండా మీకు ఎంతమంది తెలుసు ఆటో లేకుండా హైదరాబాద్ లో హైదరాబాద్ లో టాక్సీలు ఉండేవి బ్లాక్ యెల్లో కలర్ టాక్సీలు ఉండేవి ఈ సెవెంటీ ఎయిట్ తర్వాత ట్యాక్సీలు మాయమైపోయి ఆటోలు వచ్చినాయి ఇప్పుడు మీరు బొంబాయికి కొల్కత్తాకి పోతే టాక్సీలు కనిపిస్తాయి ఆటోలు తక్కువ కనిపిస్తాయి వాళ్ళు ఏం చేసిన రో వాళ్ళు అవన్నీ మాయమైపోయినాయి ట్యాక్సీలు అట్లా మేము ఓవాలిటీ పెరిగి తాగి నేను అది మీకు చెప్తున్న పాయింట్ దాని తర్వాత ఇప్పుడు కాంప్లైంట్ బాబు కాంప్లైన్ బేబీ కాంప్లైన్ గర్ల్ అని ఏమేమో వచ్చినాయి పేర్లు బూస్ట్ బూస్ట్ బూస్ట్ తాగితేనే క్రికెట్ ఆడగలవును లేకపోతే క్రికెట్ రాదు నువ్వు బౌలింగ్ వేయాలన్నా ఫాస్ట్ మంచి బ్యాటింగ్ మీరు బూస్ట్ తాగాల కాంప్లైన్ తాగితే తెలివి ఉంటుంది క్లాస్ లో ఫస్ట్ లో పాస్ కావాలంటే కాంప్లైన్ తాగాల ఇవన్నీ చెప్తున్నారు కదా ఆయుర్వేదం పోతే బ్రాహ్మి టానిక్ తాగితే బ్రెయిన్ పెరుగుతుంది అంటారు మీకు ఎంతమంది తెలుసు మీకు ఇంగ్లీష్ తెలుసు కానీ ఆయుర్వేదం ఏం తెలుసు మీకు తెలియదు కదా పిల్లలని ఎట్లా అంటే బాలుడు ఎదిగిండు శరీరంలో ఎదిగిండు సమయంలో ఎదిగిండు కదా చాలా క్లియర్గా ఉంది ఎదిగినట్లు దాని తర్వాత దేవుని దయందు మనుషులు మూడే పాయింట్స్ మూడే పాయింట్స్ చూడండి బాలుడు ఇట్లా ఎదగాల అనేది తల్లి లేకున్నా బాలుడు ఎదిగిండు తల్లి ఉంటే ఇంకెట్లా ఎదుగుతాడు ఇంకా మంచిగా ఎదగాల కదా కాబట్టి ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సింది పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలనేదే పాయింట్ అక్కడ నేను చెప్తున్నది పిల్లల్ని ఎందుకంటే మీకోటి చెప్పాలన్నా ఆ ఒక రకమైన ఒక తెగ ఉంది ఆ తెగలో వాళ్ళు చాలా జాగ్రత్తగా తీస్తారు పిల్లల్ని ఏంటంటే ఇగో ఎట్లీ ఫస్ట్లో ఈ ఈ మీరు బయటికి పోవడానికి వీల్లేదు ఎవరితో లవ్ చేయడానికి వీల్లేదు యవనస్తుల అర్థమైపోతుంది నేను చెప్పే మాట వేరే మతస్తులను లవ్ చేయొద్దు వేరే మస్తస్సును పెళ్లి చేసుకోవద్దు వాళ్ళని తెచ్చుకొని మన మతంలో మార్చుకోవచ్చు కానీ మన మందులకు అని లవ్లో అయితే ఇంకొక మతం ఉంది ఇప్పుడు కొత్తగా మతం వచ్చింది అదేం తెలుసా ఇగో ఈ మతంలో ఉన్న వాడిని మన మతంలో కలిపితే ఐదు లక్షలు తెలుసా ఇది స్టోరీ ఇప్పుడు జరుగుతుంది మీకు తెలియదు ఇది నాకు తెలుసు ఎందుకు నేను ఆ సీక్రెట్ స్థావరాలకు పోతాం కాబట్టి ఎక్కడ ఉంటే సీక్రెట్ నేను పోయి వెతుక్కుంటా అది ఏ గుంప నేను మీకు చెప్పాను కాబట్టి రికార్డింగ్ అవుతుంది ఆన్లైన్ పోతుంది ఎవరో పెట్టారో నాకు వాక్యం కాబట్టి నేను చెప్పాను అవన్నీ డైరెక్ట్ గా కానీ మీరే మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాలి ఏంటంటే మన పిల్లలు విశ్వాసులు ఆ పొలాన్ని తెగకు చెందిన వాళ్ళతో ప్రేమలో పడతారు వాళ్ళు మిమ్మల్ని మోసగించి ప్రేమిస్తారు అన్నట్టు మిమ్మల్ని తీసుకుపోతారు బాగా దినిపిస్తారు అవి చేస్తారు ఇవి చేస్తారు ఆశ పెడతారు కాస్ట్లీ మొబైల్ ఫోన్స్ ఇస్తారు మీరు ఏం చేస్తారు ఎవరన్నా విలువగల వస్తువు ఇస్తే నువ్వు వానికి బానిస్తావు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి ఎవరైనా మీకు విలువగల వస్తువు ఇస్తే నువ్వు వానికి బాగా నేను అందుకే ఎవరి ఏం తీసుకోండి నేను ఇస్తా గానీ నేనేం తీసుకోను ఎవరి దొరికి ఒక్కటి ఆశించాను నేను ఏ ముప్పై థర్టీ ఇయర్స్ నుంచి నేను సేవలు ఉన్నాను కదా ఒక్క కానుక నేను ఖర్చు పెట్టాను తీసుకుంటే కానుకలు ఇస్తారు ఎందుకంటే కానుకలు దేవుని విధానం అది కానుకలు దేవుని సేవలో నాటాలా అప్పుడే మీకు లాభం వస్తుంది మీ కానుక సేవలో నాటితే మీకే లాభం వస్తుంది కానీ నేను మటుకు కానుకలు వాడం పెట్రోల్ కూడా వాడను నేను నాది నేనే వాడుకుంటాను ఎందుకంటే తెస్లం రాష్ట్రపత్రికల పౌలు సేవకులు వాళ్ళ సేవ జీవన విధానం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎవరికి ఓ భారంగా ఉండలేను నేను ఎవరి మీద భారంగా లేను మా కాళ్ళ మీద మేమే ఆధారపడ్డాం దానికి మీరే సాక్షులు అంటాడు తెస్లింగ్ రాష్ట్రపత్రికలో పౌలు కాబట్టి మన సేవ విధానం అది అన్నట్టు మన గ్రూప్ లో మీకు తెలుసు ఎంత మంది బ్రదర్స్ ఉన్నారు మన సేవలో ఎవరు అట్లా ఉంటారు అన్నట్టు మళ్ళీ ఎంత కాలం నడుస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి సేవ ట నడిపిస్తాం మనం లక్ష లక్షలు ఖర్చు పెడతాం సేవలో ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి సేవ చెప్పండి ఒక ట్రిప్కి వెళ్ళిపోతే ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఖర్చు అవుతుంది మాకు ట్రైబల్ బెల్ట్ కి వెళ్తే మళ్ళీ అన్ని మంచి గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ ఫ్రీ ఇస్తాం మనం పిల్లలకి స్త్రీలకి వృద్ధులకి అందరికీ ఫ్రీ ఇస్తాము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము కొన్నిసార్లు బట్టలు తీసుకెళ్తాము కొన్నిసార్లు చప్పులు కొబ్బరి నూనెలు వాళ్ళకి బలం పోషకాహారాలు అన్ని తీసుకెళ్తాం ఎవరు ఇస్తున్నారు ఈ డబ్బులు చెప్పండి మీ నాకు అర్థం కాదు ప్రవ్వే కదా ప్రవ్వే ఇస్తాడు నీకు ఆ నడిపిస్తాడు నిన్నెవరో రాజ్ కుమార్ సినిమా యాక్టర్స్ చచ్చిపోయినట్ట కదా జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేసిండంట హార్ట్ పట్టుకుందంట అంటే ఎక్సర్సైజ్ పోతే కూడా హార్ట్ పట్టుకుంటుంది ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ కాపాడుతుంది ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ బ్రేక్ అవుతుందా అదే అట్లయింది ఎక్సర్సైజ్ చేసి హార్ట్ పోగొట్టుకున్నాడు ఆయన ఎక్సర్సైజ్ చేపట్టే మంచిగా ఉండేటాడేమో కదా ఆయన చాలా దాన ధర్మాలు చేసినట్ట ఎన్నో అనాథ ఆశ్రమాలు కట్టిండట ఎంతో సేవ చేసినట్టు ఆయన గురించి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయినా ఓ బ్రదర్ నాకు మెసేజ్ పెట్టిండు గో పలాని కన్నడ యాక్టర్ ద హార్ట్ అటాక్ వచ్చింది ఆయన గురించి ప్రార్థించినట్టే నాకు అప్పుడు అర్థమైంది ఎవరికి నానాడు సినిమా యాక్టర్స్ గురించి ప్రార్థించమని చెప్తుండే ఏందనేసి ఈ బ్రదర్ అంటే మన బ్రదర్ యాక్చువల్ గా అంటే ఆయన సినిమా చూసినట్టే కదా ఆయనది మంచి ఆసక్తి కలిగిన ఆ బ్రదర్ అన్నట్టు ఆ బ్రదర్ పిచ్చోడ్ అయిపోయింది ఒకరోజు ఆ బ్రదర్ నేను పేర్లు చెప్పాను ఎవరు పేర్లు చెప్ప ఆ బ్రదర్ పిచ్చోడు అయిపోయిండు మీకు తెలుసు రోడ్ల మీద ఆ పిచ్చోడ్ అయిపోయిన నల్లా బట్టలు వేసుకొని జిడ్డుగా ఉంటారు చూసినవా తిరుగుతా ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు అట్లా అయిపోయింది ఆ బ్రదర్ మన బ్రదర్ చాలా సంవత్సరాల తర్వాత అట్ల అయిపోయింది ఆయన ఎందుకొక రోజు తెల్లవారి డిసెంబర్ టైంలో అయినా చీకర్ డ్యూస్ తలుపు కొడుతున్నాడు అనుకుంటా ఎవరు చెప్పారు నేను తలుపు జరగను చూస్తే నాకు భయం పిచ్చోడు ఇట్లున్నాడు అంతా చినిపోయిన బట్టలు నల్లగా అయిపోయి గడ్డం గిడ్డం జాగ్రత్తరే ఈ పిల్లోడు ఇప్పుడు ఆ పిల్లలు కూడా సేమ్ పేరు ఆశ్చర్యపోయినా నేను ఏంది అని తీసుకుపోయినా ఇంట్లో తీసుకొస్తే ఏమవుతుందో అనేసి పెట్టు పెళ్లి తీసుకుపోయినా తీసుకుపోయి ఛాయ్ ధర వచ్చి నేను ఛాయ్ పరిస్థితి ఏందంటే నాకు తెలియదు నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను చాండోలు ఏంది ఇట్లా తిరుగుతానో ఏందంటే ప్రార్థన చేసిన ప్రార్థన చేసిన దయ్యం వదిలేసింది మంచిగా అయిపోయి మంచి బట్టలు స్నానం చేసుకుంటూ షేవింగ్ చేసుకుంటూ పెండ్లు చేసుకున్నాడు ఇప్పుడు ఒక పాప మంచి ఆసక్తితో మన దగ్గర చాలా కాలం సేవకు ఇప్పుడు భార్య అటు వెళ్ళిపోతే భార్యతో పాటు అక్కడ పోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటాడు హైదరాబాద్ నుంచి మాయమైపోయాడు అంటే నేను అనేది ఏంటంటే ఆయన సేవ ఆయన ఆయన ఏ రీతిగా ప్రభుల్ని పిల్లల్ని నడిపిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఎదగడము అనేది ప్రాముఖ్యమే ఎట్లా ఎదగాల నీ శరణి ఎంత కాలం కాపాడుకుంటే అంతకాలం నువ్వు ఆయన సేవలో ఉండగలవు ఎక్కడికన్నా పోగలవు ఈ శర్రాన్ని కృషింపజేసుకుంటే నువ్వు సేవ చేయలేవు ఎందుకంటే ఆయన శర్రం ఎందుకు పెట్టింది చెప్పండి మనం ఆత్మస్వరూపులమే ఆయన ఆత్మస్వరూపే మన కూడా ఆత్మస్వరూపులమే కానీ మనకి ఎందుకు శర్రం ఇచ్చింది చెప్పండి ఆయన మటితో ఎందుకు తయారు చేసి దానికి ఒక పని ఉందా లేదా దీనికి ఒక పని ఉందా లేదా అలా పని ముగించుకోవాలి మనం పాదామ వాళ్ళ ద్వారా పాపం వచ్చింది శర్రము దౌర్భాగ్యమైంది దీని నుంచి నన్ను ఎవరు కాపాడుతున్నాడు కానీ దీన్ని ఎందుకు ఇచ్చండి మీకు మీరు అనేక ప్రాంతాలపై సువార్థ ప్రకటించడం కోరికి ఇచ్చింది నేను చెప్తాను అంతకంటే ఏం పిల్లల్ని కనడానికి పిల్లల్ని పెంచడానికి ఇచ్చండి శరీరం పని చేసుకొని సంపాదించడం కోరికి ఇచ్చేడు శరీరం అనేక ప్రాంతాలపై అనేక సువార్థ ప్రకటించడానికి ఇచ్చింది శరీరం ఒకసారి ఈ శరీరం విడిచిపోయాక ఇంకొక పాని ఉంటుంది మనకి అది మన మినిసలో చూపించిన బైబుల్లో అందుకే క్రైస్తవులు చనిపోయిన వాళ్ళకు చేడువారు ఇంకొకటి ఒకసారి నువ్వు శరీరాన్ని విడిచిపెడితే నీకు ఇంకొక స్పెషల్ పాని ఉంటుంది ఆ రకరకాల పనులు అప్పగించింటాడు అన్నట్టు దేవుడు మనకి కాబట్టి మనం ఈ శరంలో ఉన్నప్పుడు చేయకపోతే శరం విడిచిపెట్టినాక కూడా చేయలేదు కాబట్టి ఈ శరంలో నువ్వు ఎదగాల అనే పాయింట్ నీ పిల్లల్ని జాగ్రత్తగా నువ్వు పెంచాలా నువ్వు కాంప్లాన్ పెంచుతావా ఓవాలిటిన్ బూస్ పెంచుతావా లేక బూస్ట్ ఇచ్చి పెంచుతావా ఎట్లా పెంచుతావా గానీ వాళ్ళకి రోగాలు రానికుండా వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తుండాలి చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచిగా పెరుగుతుంటారా లేదా వాళ్ళ హెల్త్ ని మీరు కాపాడాలా అది నీ బాధ్యత కాబట్టి చూడండి మూడు పాయింట్స్ కదా ఏం పాయింట్స్ చెప్పండి ఎదుగుతుండేను బాలుడు ఎదుగుతుండేను దాని తర్వాత యహో యహో అదైనను అయితే మూడే కదా పాయింట్స్ చాలా సునాయాసం కదా మీ పిల్లల్ని అట్లా పెంచాలని చెప్తుండడు కానీ క్రొత్త నిబంధనకు ఆ వాక్యం మారిపోతుంది చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం లూకాసు వార్త రెండవ అధ్యాయం యాభై రెండు చూడండి ఇక్కడ కూడా బాలుడే ఇక్కడ కూడా బాలుడే పాత నిబంధన బాలునికి క్రొత్త నిబంధన బాలునికి ఎంత తేడా అనేది మీరు అర్థం చేసుకోండి కృత నిబంధన బాలుడు ఎట్లా ఎదుగుతున్నాడు రెండవ అధ్యాయం ఇరవై యాభై రెండవ అర్శం చూడండి జ్ఞానమందును వయసునందును దేవుని దయందు మనుషుల చూడండి సమయానికి ఏసుకి తేడా అదే కదా సమయలేమో కేవలం వయసులో ఎదుగుతున్నాడు దేవుని దయా మనుషుల దయందు ఎదుగుతున్నాడు కానీ ఏసు ప్రజలకు ఇష్టపడికి జ్ఞానము వయసు దేవుని దయా ఎన్నైనాయి ఒకటి ఎక్స్ట్రా పెరిగిందా లేదా ఇప్పుడు చెప్పండి ఈ నాలుగు విధాలుగా నువ్వు మరి అమ్మ తన కుమారుడిని ఏసు బాలుడైన ఏసుని అట్లా పెంచిందంట ముప్పై మూడు సంవత్సరాలు పెంచింది ముప్పై రెండు సంవత్సరాలు పెంచింది మన దేశంలోనే అట్లా బయట దేశాలలోనే పెంచారు బయట దేశంలో ఏంటంటే చిన్నప్పటి నుంచి వాడు పుట్టినప్పటి నుంచి ఆ తొట్టి ఉంటుంది కదా ఏమంటారు తొట్టిందని పిల్లల్ని ఉండేది దాన్ని ఊయల తొట్టి అంటారు ఇంగ్లీష్ లో ఆ చిన్నప్పటి నుంచే సెపరేట్ గా పెంచాలంట పిల్లల్ని నీ పక్కన పెట్టుకొని పండుకొని ఇయర్ వీళ్ళు వీళ్ళే బయట దేశాలలో అమెరికాలో కానీ యూరోప్ లో సెపరేట్ రూమ్ లో వాళ్ళకి సెపరేట్ బెడ్ పెట్టాలి లేకుంటే వాళ్ళు సడన్ గా గవర్నమెంట్ ఇన్స్పెక్టర్స్ వస్తారు వచ్చి తల్లిదండ్రులని వేసుకొని పోతారు జైలుకి మీ పక్కన పిల్లల్ని పండబెట్టుకుంటే అర్థమవుతుందా మీకు ఇది తెలవాలా మీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చింది దేవుడు మన దేశంలో మీ పిల్లల్ని ముప్పై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు కూడా బండి పెట్టుకుంటారు మీ పక్కన నలభై ఏళ్ళకి కూడా వాళ్ళకి ముదలు గారం ముద్దలు పెడతారు అన్నం పెడతారు పెడతారా తల్లి అక్కడ పెట్టరు అక్కడ పెట్టారు ఎంతకాలం కూర్చుంటున్నారు నా కొడుకు మా అమ్మ బేసిన్లు అన్నం కలిపి ముదలు పెట్టారు మాకు నాయకు కొంచెం మూడు సిగ్గు అనిపిస్తుంది అరే ఉంది పిల్లలు ఉన్నారు అందులో ముందు అమ్మ నాకు అన్నం ముద్దలు పెడుతుంది అని వయసు అంటే తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారు పిల్లల్ని ఈ దేశంలో కానీ ఆ దేశంలో అట్లా ఉండదు స్వ స్వేచ్ఛగా స్వతహాగా పెరగాల పిల్లల్ని ఇండిపెండెంట్ గా పెరగాలి పిల్లలు అమెరికాలో అట్లా ఇక్కడ నుంచి పోతే తల్లిదండ్రులకు షాక్ అన్నట్టు అక్కడ విరిన పిల్లలకి ఇక్కడికి వస్తే వింత అన్నట్టు అక్కడ ఫ్యాన్లు ఉండవు అక్కడ నుంచి అక్కడ పుట్టిన పిల్లలు ఇండియాకి వస్తే ఫ్యాన్లు తిరుగుతుంటాయి ఇండియాలో ఇండియాలో ఫ్యాన్స్ ఉంటాయి అక్కడ ఫ్యాన్స్ ఉండవు ఆస్ట్రేలియా అట్లా దిగిపోతే ఫ్యాన్స్ ఉండవు ఎప్పుడు పిల్లలు వేస్తాయి పైకి చూస్తుంటారు ఏంద్రు ఈ ఫ్యాన్ తిరుగుతుంది వింత వాడికి ఇంకా వాళ్ళ దేశంలో ఫ్యాన్స్ లేవు కదా మన దేశంకి వస్తే ఫ్యాన్ చూస్తూ అన్నట్టు అట్లనే చూస్తూ ఉంటారు ఎంతసేపు అయినా కానీ నువ్వు ఇట్లా తలదించిన మళ్ళా పైకి చెప్తారు వాడు ఆటోమేటిక్ గా పిల్లలు అట్లా ఎదుగుతారన్నట్టు అక్కడ కానీ చూడండి ఇక్కడ బాడైన ఏసు ఎట్లా ఎదిగిండు మొదటిదిగా ఈ పాయింట్ అక్కడ మిస్ అయింది అది నేను మీకు చెప్పాడు ఈ పాయింట్ సమూలు జ్ఞానం మందు రాయలే అక్కడ వాక్యం వయసు నందు దేవుని దయంత ఎదిగిండు మనుషుల దయంతి ఎదిగిండు కానీ జ్ఞానం మందు ఇక్కడ ఉంది జ్ఞానం ఎదగాలని క్రొత్త నిబంధనకు వస్తే మార్పు అట్లా పాతని గదిస్తాయి సమస్తం కృతం అవుతాయి కృత నిబంధనకు వచ్చేటప్పటికీ జ్ఞానమందు వరదలడం నేర్చుకోవాలా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎక్కడ గ్రూప్ దాచబడ్డాయి ఏ ప్రాబ్లనే కదా ఏజ్ ప్రాబ్లమనే ఇప్పుడు నేను మీకు అవన్నీ క్లుప్తంగా చెప్పేసి వాక్యాలు ముగిస్తా ఎక్కువసేపు కూడా నేను ఎందుకంటే యాక్చువల్ గా అయితే వన్ కి మనము ప్రతి ఆదివారము ప్రకటన గ్రంథము వాక్యాలు చూస్తామన్నట్టు ఇప్పటికీ దగ్గర దగ్గర ఇరవై ఎనిమిద గంటలైంది ముప్పై గంటల రికార్డింగ్ ఉంది ప్రకటన గ్రంథం నేను అనుకుంటా భవిష్యత్తులో ఎవ్వరు చెప్పొచ్చు ప్రపంచంలో అంతా గంటలు ప్రకటన గ్రంథం మీద ఇంతవరకు ఎవడైనా రికార్డింగ్ చేసినా అంటే మన గ్రూపే మీరు ఇంటర్నెట్లో చూసుకోండి ఎక్కడ కనిపించదు మీకు ముప్పై గంటలు ఎనిమిదవ అధ్యయనంగానే ఉన్నాం ఇంకా ముప్పై గంటలు అంటే ఇంకా ట్వంటీ సెకండ్ చాప్టర్ వరకు వేట ఎన్ని గంటలు అవుతుంది వంద గంటలు అవుతాయా ఒక సిడీ సరిపోదేమో డివిడీ సరిపోదేమో చూడండి ప్రభు రిలీజ్ చేస్తుంటే చివరి కాలంలో ఇవన్నీ ఇంకా దీని తర్వాత మనకి ఇంకో అవకాశం ఉండకపోవచ్చు అవి నాకు తెలిసిన కాడికి దేవుడు నాకు ఆ విషయం ఒక తరం వాళ్ళు వీటిని వింటారంట వాక్యం మీరు వినకపోవచ్చేమో మీ దగ్గరికి రాకపోవచ్చేమో మీకు ఆసక్తి ఉండకపోవచ్చేమో కానీ ఒక తరం వాళ్ళు వాటిని వింటారు మనం జాగ్రత్తగా వాటిని ఇంటర్నెట్ రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే క్యాసెట్లలో సీరియల్ పెట్టుకుంటే మాయమైపోతాయి అవి ఇంటర్నెట్ లో పెడతా ఎక్కడెక్కడ వెళ్ళిపోతే ప్రపంచం అంతటి వెళ్ళిపోతే మనుషులు వింటారు ఎక్కడి నుంచో ఒక తరం వాళ్ళు వాటిది విని వాళ్ళ టైంలో అది వాడుకుంటారు సేవ నువ్వు వాడుకోకపోవచ్చు నువ్వు వాడుకోకపోవచ్చు ఆ కానీ ఒక తరం వాళ్ళు మీ మనమడిలో మీ పిల్లలు ఎవరో మళ్ళీ వాళ్ళు వాడుకుంటారేమో నాకు తెలియదు అది నాకు ఇంతకు బయలుపరచబడలేదు కానీ ఒక యవన తరము వచ్చే కొత్త తరము ఈ వాక్యాలని వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు దాని నుంచి బలపడి వాళ్ళ సేవ విశేషంగా ఉంటుంది నీ సేవ కూడా విశేషంగా ఉంటది కరెక్టే బట్ నువ్వు తీర్మానించుకుంటే మొదటిదిగా జ్ఞానము జ్ఞానము అంటే ఏంది చెప్పండి జ్ఞానము అంటే చూడండి మానసికంగా ఎదగడం శరీరమందు ఇందాక చూసినాం సమయాలు శరీరం మందు మీరు కాంప్లైన్ పెట్టి మంచికి ఇస్తారా వాళ్ళకి ఆహారం పెడతారా ఏం ఆహారం పెడతారు చిన్నప్పటి నుంచి వానికి మిఠాయి తినిపించిండ్రు ఆ కాంప్లైన్ లో చక్కర్ ఉండే వానికి మెలుపుల చక్కెర ఉంటే వాడికి బాగా చక్కెర అలవాటు చేసి వాడు పెద్దగా ఇంకా చక్కెర లేకుండా ఉండలేడు వాళ్ళు ఈ శరీరానికి చక్కెర అనేది ఆహారం కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడో చెప్పింది కానీ పుట్టుకతోనే వానికి చక్కెర అలవాటు చేసిన ఈ మార్కెటింగ్ కంపెనీస్ కాంప్లాన్ల చక్కెర నింపితేవి బూస్ట్ల చక్కెర నింపితేవి నెస్ట్ల ఏ దాంట్లో చూడని చక్కెర నింపి నింపి వానికి వాడి శరీరం అంతా చిన్నప్పటి నుంచే నింపి కలుషితం చేసి పడేస్తే వాడి శర్రాన్ని నీకు జ్ఞానం లేకపోయే నీకు చదువు లేకపోయే చదువున్నా నీకు మెడికల్ నాలెడ్జ్ లేకపోయాయి ఏ ఆహారం తినిపియాలో తెలియకపోయాయి మళ్ళీ వయసులో వాళ్ళు ఎట్లా వారు తిలుతుంటారు మీకు తెలుసా చక్కెర తింటేనే ఆరోగ్యాలు వస్తాయి ఆరోగ్యా అనారోగ్యాలు వస్తాయి ఎందుకంటే చక్కెర బ్యాక్టీరియాకి వైరసెస్కి మంచి ఆహారం అది నీ శరీరంలో చక్కెర ఎక్కువ పోతే నీ స్టమక్లో బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతుంది అక్కడ నుంచి ఇంకా స్టమక్ ఇంటెస్టైన్స్ లో చక్కెర జమ అయిందంటే అక్కడ నుంచి బ్యాక్టీరియా బయటకు వస్తుంది అక్కడ నుంచి నీ మొత్తం కొడుతుంది అది కొంతకాలానికి నీ జీవకణాలు శరాన్ని భరించలేక డయాబెటిక్ అయిపోతుంది ఒకసారి డయాబెటిక్ పట్టించుకున్నప్పుడు అది చెదల్లాగా పట్టేసి నీ ప్రతి అవయవాన్ని తినేస్తుంది అది చక్కెర రోగం అట్లా ఉంటుంది కానీ దేవుడు మనకు చూపించండు లాక్డౌన్ లోనే దానికి ముందే ఒక సిక్స్ ఇయర్స్ నుంచి చూపించిండు చక్కెర రోగాన్ని రివర్స్ చేసుకోవాలని వాక్యపరంగా మనకు ధ్యానించడం దాన్ని కాబట్టి మన గ్రూప్ లో చాలా మంది దాని నుంచి బయటపడ్డారు లేకుంటే నెలల నెలలు ఐసీలు నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు చూపించినాక ఆ ఐసీలకి మళ్ళీ అడుగు నేను అనేది ఏంటంటే నీ శరం మందు నువ్వు నువ్వే కాదు నీ పిల్లలే కాదు సంగము నువ్వు పాస్టర్ అయితే నువ్వు అట్లుండాల పాస్టర్స్ నైంటీ పాస్టర్స్ కి డయాబెటీస్ నైన్టీ పాస్టర్స్ కి బై ప్రెషర్స్ నైన్టీ చాలా మంది నేను చూస్తున్నా కదా హార్ట్ ప్రాబ్లమ్స్ పాస్టర్లకి ఎందుకు వాడి శరీరం అంతా నింపేసుకుంటు పిండి పదార్థాలు ఎక్కడ పోయినా పిండి పదార్థాలు తిని తిని తిని ఏమి ఎదుగుతున్నావు నువ్వు శరీరంలో వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నాం మనము ఆయన ఎందుకు ప్రభావ నాకు ఈ రోగం నేను ఇంతగా ఇంతగా ప్రార్థన ఇంత సేవ చేసినా నాకు ఎందుకు ప్రభావ ఈ రోగం మళ్ళీ ప్రశ్నిస్తున్నావు ఆయన ప్రశ్నిస్తే ఆయన ఏం చేస్తారు పిచ్చోడానికి నీకు ఎప్పుడో ఇవన్నీ నువ్వు చూసుకోకుండా నన్ను బ్లేం చేస్తున్నావే నేను కల్లూరు శిలలో శాపం పాపం రోగములను అన్నింటినీ భరించిన వ్యసనాలను మీకు విజయం చేతుల పెట్టిపోయినా నేను నా నామాన్ని ఇక్కడ విడిచిపెట్టిపోయినా నేను తీసుకోబోలేదు పరలోకానికి ఇక్కడ మీ చేతిలో ఆ నామాన్ని పెట్టిపోయినా మీరు వాడుకోకుండా మీ రోగవ్యస్తులైపోయి కృషించిపోయి మీ కాలాలు ముగించుకుంటున్నారు మీ వయసు కంటే ముందే నన్ను తిరిగితే నన్నంటే ఏమన్నా నా మీద బ్లేమ్ చేస్తున్నారు మీరు ఆయన కోపం నువ్వు పాటించకుండా నువ్వు నీ శరణి కాపాడుకోకుండా నీ పిల్లల నీ భార్య శీరాలని నువ్వు నీ సంఘస్థుల శరాలని నువ్వు వాళ్ళ శరాలలో వాళ్ళు వరదలనియకుండా నువ్వు అడ్డంగా ఉన్నావు కాబట్టి మళ్ళీ ఆయన కోపం ఓర్ మీద చెప్పండి కాబట్టి వయసు నందు వరదిలాలా శరీరంలో ఏ ఆహారం తినాలా వ్యాయామం ఎట్లా చెయ్యాలా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు కూర్చోవద్దని ఉంటది సైంటిస్ట్ చెప్తుంది హాఫ్ అవర్ కంటే ఎక్కువసేపు కూర్చుంటే రక్తనాళాలు దగ్గరికి అయిపోతాయి కాబట్టి హాఫ్ అవర్ కాగానే లేచి తిరుగుతూ ఉండాలా అన్నం తిన్నాక హాఫ్ అన్ అవర్కి లేచి వెళ్ళాలా కూర్చోవద్దు నిద్రపోవద్దు తిరగాల కొంచెంసేపు తిరగాల ఇవన్నీ నేర్చు వ్యాయామం చేయడం ఎక్కువసేపు నేడవాలా యాప్ యాన్థ్రాప్ అంటే మనిషి అంటే యాంత్రప్ అంటే ఆవిడ కాళ్ల మీద ఉండేవాడు అర్థం కాళ్ళ మీద లేకుండా నువ్వు ఎప్పుడు కూర్చొని ఉంటే మళ్ళీ నువ్వు మనిషి పెట్టలేను నేను కఠినంగా చెప్తలేను మిమ్మల్ని రెచ్చగొట్టి కానీ కాళ్ళ మీద ఉండే మనిషి కాళ్ళ మీద ఉండకుండా వాళ్ళు కూర్చొని ఉంటే రోగాలు వస్తాయి లేచి తిరగాల పోవాలా శరీరాన్ని చూడండి ఎదగడం అంటే అదే కదా వయసున్నది ఎదగడం అంటే అదే కదా మళ్ళీ ఎదిగింపజెల మీ పిల్లల్ని వాడు ఆడనీయాల బాగా ఆడనీయాల ఇప్పుడు కంప్యూటర్స్ మొబైల్ ఫోన్స్ ఇచ్చి వాడిని మూల వాడు చిన్నప్పుడే లావ్ అయిపోతున్నాడు అనారోగ్య పాలైపోతున్నాడు నిన్న మొన్నవరో ఇన్ఫెంటైల్ డయాబెటీస్ చిన్న బేబీకి ఇన్ఫె డయాబెటీస్ బాధకరం అనిపిస్తుంది అవన్నీ వింటుంటే కాబట్టి నువ్వు శర్ర మందు వర్దిలల్లా ఎవరు తల్లిదండ్రులు మీకు తెలవాలా ఏ ఆహారం దినాలో ఏం తినద్దు లెయ్యంగానే కాఫీ కావాలా గ్లాస్ కాఫీ మళ్ళా పది గంటలకు ఒక గ్లాస్ కాఫీ టీ కావాలా మళ్ళా బ్రేక్ఫాస్ట్ చేయాలా మళ్ళా కరెక్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ మంచిగా రైస్ భోజనం చేయాలా మళ్ళీ త్రీ ఓ ఆ రోడ్ మీద ఉంటే మరి మిర్చిలు బజ్జీలు నమిలేసేయాలా మళ్ళా ఇంటికి వచ్చినాక ఎయిట్ ఓ క్లాక్ మళ్ళా రైస్కి వెళ్ళు తినాలా మమ్మల్ని ఎట్లుంటారు చెప్పండి శర్రాలు వయసులో ఎట్లా ఎదుగుతున్నారు మీ పిల్లల్ని వాడి రోగాలు వస్తే ఆ స్కూల్కి వాడు డుమా కొడతాడు సరిగ్గా చదువు ఫినిష్డ్ చూడండి అందుకే ముందు ఏం చెప్పిండంటే జ్ఞానం అందు వారు తినండి జ్ఞానం అంటే ఏం తెలుసా ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా మానసికంగా అభివృద్ధి చెందడం జ్ఞానం ఎట్లా ప్రవర్తించాలా ఎట్లా నేర్చుకోవాలా చురుకుగా ఉండాలా కష్టపడడం నేర్చుకోవాలి తెల్లవారు వేయాలి ఎందుకంటే మనం ఆ సామెతర గ్రంథం చివరి అధ్యాయ చూస్తాం ఈ తెల్లవారు వేస్తారంట వాళ్ళు తెల్లవారు కష్టపడుతుంటారంట వాళ్ళకు అన్ని మీరు ఎప్పుడైనా చదివారు ఇంటివైనా అంటే గ్రంథం చివరి అధ్యాయం నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా మీనే అర్థం చేసుకుంటారు కుటుంబాలు ఎందుకు బాగుండాలంటే చివరి అధ్యాయము చదవాల నీ భవిష్యత్తు నీ కుటుంబము నీ సంసారము మంచిగా ఉండాలంటే ఆ అధ్యాయంలో చదవండి నేను చెప్పాను కానీ అక్కడ ఉంది భర్త బిజీగా ఉంటే భార్య ఏం చేయాలా అక్కడ ఉంది పాయింట్ అక్కడ భర్త పొద్దున్న సాయంత్రం కష్టపడాడు వస్తాడు మళ్ళీ నువ్వేం చేయాలా అక్కడ ఉన్నాడు ఆ పాయింట్ బిజినెస్ ఎవరు అక్కడ ఉంది పాయింట్ బిజినెస్ చేయాలని చెప్తుంది ఆ పాయింట్ మీరేమో ఇంటి దగ్గర కూర్చొని బిజినెస్ చేస్తలేదు బైబుల్ చెప్తుంది బిజినెస్ చేయమని మనం బిజినెస్ చేయాలా లేదా ఇంటర్ దగ్గర వచ్చింటే ఏమొస్తుంది ఏం రాదు ఖర్చే వస్తుంది ఖర్చు అయిపోతూ ఇంటి దగ్గర పోవాలా మనం అందరినీ ప్రోత్సహించాల అమ్మాయిలని కూడా ప్రోత్సహించాలి గర్ల్స్ ని ప్రోత్సహించాలి క్రిస్టియానిటీ అనే ఉంటుంది అది ఇంకెక్కడ ఉంటుంది మనం అమ్మాయిలను కూడా ప్రోత్సహించాలా ఏ బ్రదర్ అమ్మాయిల మీద ఇన్ని లక్షలు ఖర్చు పెడతావు బ్రదర్ అదే పెళ్లికి పెట్టచ్చు కదా బ్రదర్ ఎవరు నిన్ను కించపరుస్తున్నారు చూడండి ఈ లోకం అట్లా రే అమ్మాయి మీద అన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిపిస్తున్నవి బ్రదర్ పెళ్లికి అవసరం వస్తుంది కదా బ్రదర్ అంటే చదివించొద్దానే కదా నీ గణ అదృష్టం నుంచి వచ్చిందా చెప్పండి చూడండి జ్ఞాన మందు నీవు కష్టం నువ్వు శరీరంలో కూడా నీకు అవసరం ఏం చదువుకోవాలా ఏ స్కూల్స్లలో వేయాలా వాడు జాగ్రత్తగా చదువుతుందా లేదా హోంవర్క్ చేస్తుండా లేదా నీ బాధ్యత వాడు జ్ఞాన ముందుగా ఎదుగుతుండాలా మ్యాథమెటిక్స్ లో బలహీనంగా ఉంటే ట్యూషన్ పెట్టాలా ఖర్చు కానీ పర్లేదు పోని డబ్బులు పోని తర్వాత సంపాదించుకుంటారు కానీ అప్పుడు వాడు ఆ ఫౌండేషన్ ఆ పునాదులలో ఉన్నాడు వాడు వాడి చదువులు అప్పుడు బరకు పడకపోతే నువ్వు మేస్త్రి అవుతావు లేకుండా రోడ్డు మీద డైలీ వేజ్ వర్కర్ అవుతావు అంతకంటే ఇంకా కఠినంగా ఏం చెప్పాలా నువ్వు ఎప్పుడు ఆఫీసర్ అవుతావు ఎప్పుడు ఇంజనీర్ అవుతావు నువ్వు పెద్ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎప్పుడైతావు లేక పెద్ద కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసి ఒక వంద మందికి ఇరవై రెండు మందికి ఉదయాలు ఎప్పుడు ఇస్తావు అందుకొరకు పుట్టినవు అది ఉంది వాక్యం జ్ఞానం ముందు అంటే అది మానసికంగా అభివృద్ధి చెందాల సైకాలజీ అంటారు ఇంగ్లీష్ లో మనసత్వం మానసికంగా అభివృద్ధి చెందాలా అని బైబుల్ చెప్తుంటే నువ్వు దీన్ని బ్రెయిన్ షట్ డౌన్ చేసినావు గొప్ప వ్యక్తులు అంట నోబల్ ప్రైజ్ విన్నర్స్ ఎనిమిది శాతమే బ్రెయిన్ వాడుకుంటారంట ప్రపంచంలో ఒకడే నోబెల్ ప్రైజ్ విన్నరు ఇంతమంది బిలియన్స్ ఆఫ్ పాపులేషన్లో ఒక్కడే నోబెల్ ప్రైజ్ వింటాడు ఒక్క స్థలంలో అట్లా పది మంది వింటారు ప్రపంచానికి పది మందే నోబుల్ ప్రైజ్ విన్నర్స్ ప్రపంచ ప్రతి సంవత్సరం అంటే ఈ పది మంది ఎనిమిది శాతమే బ్రెయిన్ వాడుకుంటుంటే అంత గొప్ప వ్యక్తులు తొంభై రెండు శాతం బ్రెయిన్ వేస్ట్ అయిపోయింది మన నువ్వెంత వాడుతున్నావో నీ బ్రెయిన్ నువ్వు నోబెల్ ప్రైజ్ విన్నారు కాదు కదా నువ్వు గొప్ప వ్యక్తి కూడా కాదు కదా నువ్వు గొప్ప వ్యక్తి నువ్వు ఇంకా వాన్కట్ ఎక్కువ వాడుకోవాలి కదా నేను అదే చెప్తున్నా దీన్ని ఎక్కువ వాడుకోవాలి అంత పెద్ద పెద్ద కంప్యూటర్స్ ని పెద్ద పెద్ద మెషిన్స్ ని తయారు చేసిన ఈ బ్రెయిన్ నువ్వు వాడుకోక వేస్ట్ చేసుకున్నావు ఇన్ని సంవత్సరాలు మీరు నిజంగా దాన్ని వాడుకోనింటే మీరు పెద్ద పెద్ద మేనేజర్లు అయ్యేటోళ్ళు పెద్ద ఆఫీసర్లు అయ్యేటోళ్ళు మీకు ఎవరు చెప్పలేదు అంతే కనీసం ఎప్పుడన్నా మీరు వాడుకోండి సమయం దానికి వయసు అవసరం లేదు ఎప్పుడన్నా చేయొచ్చు మీరు ఎప్పుడన్నా నేర్చుకోవచ్చు మీరు వాళ్ళ అమెరికాలో వాడు యాభై ఐదేళ్ళ తర్వాత స్కూల్కి పోతాడు హై స్కూల్కి పిల్లలందరూ సెటిల్ అయిపోయినాక ఒంటేరిగా ఉంటాడు కదా అప్పుడు స్కూల్కి పోతాడంట మళ్ళీ అప్పుడు ఎందుకు పోలేదా చిన్నప్పుడు స్కూల్కి అంటే వాళ్ళు చూడండి నేను అనేది అంటే ఎప్పుడు ఏడుస్తా ఉంటాం మనం నేను అజ్ చేయలేకపోయినానే ఇది చేయలేకపోయినా ఏడుస్తా ఉంటాము అరే ఇప్పటికి ఉంది టైము ఓపెన్ స్కూల్ ఉంది ఇప్పుడు కూడా చేయొచ్చు కదా బీకామ్ బిఏ ఇప్పుడు కూడా చేయొచ్చు కదా చూస్తా చూస్తా నేను నేను ఒకసారి చెప్పిన ఆ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని ఒక స్కీమ్ ఉంది బ్రదర్ అందులో నేను జాయిన్ అయినా బ్రదర్ అని ఎప్పుడు టూ థౌసండ్ లో చెప్పిన ఇందులో ఎయిట్ ఇంట్రెస్ట్ ఉంది బ్రదర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరము సో మీరు ఊహించుకోండి ఒక పదిహేను సంవత్సరాలు మీరు ఇంత ఇన్వెస్ట్ చేశారనుకో మీ ఇష్టం మీరు ఎంత ఐదు వందలను మొదలుకొని లక్ష వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సంవత్సరానికి ఊహించుకోండి పదిహేను సంవత్సరాలు మీరు మీ ఇంట్రెస్ట్ మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో ఎంత నచ్చ చెప్పినా ఒక్కడ చేయలేదు ఒక్కడ చేయలేదు గ్రూప్లో మళ్ళా అంత సేవకులే సేవకులే కదా ఇంపార్టెంట్ నువ్వు సేవకుని నువ్వే చేయనప్పుడు సామాన్య చర్చ్ మెంబర్స్ ఎట్లా చేస్తారు చేయలేదు నేను ఒక్కడిని చేసిన నేనే కాదు మా భారతం కూడా చెప్పించింది ఎందుకంటే నేను మాదిరి ఉండాలి కదా నేను చేసిన ఈ రోజుకి కూడా అది పెరుగుతా ఉంది నేను చెప్పాను ఎంత పెరిగిందో మీకు కుళ్ళు వస్తుంది లక్షలు పెరిగిపోయినాయి లక్షలు పెరిగిపోయినాయి మూడు లక్షలు కాదు ముప్పై లక్షలు పెరిగింది చెప్పేస్తున్నారు మీ కుళ్ళు పడండి ఏమనగండి అంటే కొంచెం రోషం కూడా రావాలి కదా హృదయం వండాలి కదా దేవుడు బయలుపరిచినప్పుడు మీరు జ్ఞానాన్ని వాడుకోలేదు ఇప్పుడు ఏడుస్తారు అందుకే హోష అంటాడు నా ప్రజలు నశించిరి ఎందుకు నశించిరి జ్ఞానము కొదువై అంటాడు జ్ఞానం లేక కాదు జ్ఞానం కొదువై జ్ఞానం ఉంది సమృద్ధిగా ఉంది బైబుల జ్ఞానం మరి నువ్వు నా నువ్వు నశించిపోయి ఏడ్చుకొని ప్రభావా నా పేదరికం నేను పేదరికంలో ఉండమని చెప్పిండు అయినా నువ్వు తీర్మానించుకున్నావు నేను ఇట్లనే ఉంటాను బ్రదర్ నాకు ఇట్లనే మంచిగుంది బ్రదర్ వాడేమో బంగారం నెల నెల కొనుక్కొని జమ చేసుకుంటుండే నెలకి రెండు గ్రాములు కొనుక్కోాలంట వాడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దేవత చెప్తాడు కోణాలు కంపల్సరీ అని నెలకి ఒక గ్రాము రెండు గ్రాములు కొనుక్కుంటాడు దేంట్లో పెడతాడు పూజ గదిలో సంవత్సరానికి రెండు గ్రాములు తీసుకుంటే రెండు రెండు గ్రాములు నెల నెల కొనుక్కుంటే వాడికి ఎంత అయింది గ్రాములు అయితే లేదా అంటే ఎంత పది గ్రాములు అంటే పది గ్రాములు అంటే ఎంత స్టే బంగారం అది సంవత్సరం ఒక తులం బంగారం వచ్చిందా లేదా చెప్పండి వాడికి హోడిచ్చిండానం బైబిల్ ఇచ్చిందా కేసు ప్రభు ప్రకణ గ్రంథంలో చూపించిన నేను మీకు మొదటి అధ్యయనం ఆయన బంగారం ధరించుకొని నిలబడి ఆడు తెల్లని నిలవటానికి ధరించుకొని బెడ ఇంత లావు బంగారం ఏమంటారు నెక్లెస్ అంటారు చెయ్యనటరు ఏమనుకోండి మీరు ఏ పదమన్నా వాడుకోని ఇంత లావు బంగారం దట్టి కట్టుకొని నిలబడి నేను చూపించిన ఫెబ్రోనోలు ఉన్నారు ఆడ అందరు ఫెబ్రోనోలు బంగారం మూటర్ ైబ్రోజులు వింటున్నా వాక్యం నేను చెప్తున్నా సార్ ఏం జ్ఞానం ఇది నువ్వు బంగారం ముడతలేవు ఆయన ఏమో బంగారం వేసుకొని దిగిండు లేదా చెప్పండి క్రీస్తుని పోలి నడుచుకున్నాడా లేదా మళ్ళీ మీరు అందరూ వేసుకోనా నేను జోక్ చేస్తున్నా నిజంగా వేసుకొని చూపించమని బంగారం మెడలు వేసుకుండా లేదా ఏసు ప్రభు నాకు కావాల్సిన వాక్యం అది నేను వాక్యాన్ని పాటిస్తున్నా ఎవరు కళలో చూసి చెప్పింది కాదు దర్శనం చూసి చెప్పింది కాదు నేను వాక్యంలో చూసి చెప్పిస్తున్నాను ఎందుకంటే వాక్యం చూస్తే మీరు నన్ను ఎవరు ఛాలెంజ్ చేయలేరు కదా ఈ బ్రదర్ అబద్ధ పోద చెప్తున్నాను చెప్పలేరు కదా దర్శనం చూసి చెప్తే ఈ బ్రదర్ అబద్ధం చెప్తున్నాను చెప్పొచ్చు వాక్యమేనా చూపిస్తుంది నేను ఆయన బంగారం మెరిసిపోతుంది బంగారం మెడ చుట్టూ దండ బంగారం దండ వేసుకొని దిగిండు అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం అందరం చూసినప్పుడు అట్లా ఉంటాడు ఆయన చూపిస్తుంది వాక్యం ఆ దాని తర్వాత అప్పుడు బుద్ధి తెచ్చుకుంటే అప్పుడేం బంగారం ఉండదు నీ దగ్గర నాకు అర్థం అవుతుందా బంగారం అక్కడ సంపాదించుకోవడం అనేది వేరే అర్థం దాని ఆత్మీయ అర్థం అది అది నిజంగా అక్కడ బంగారం పనికిరాలి అది ఒకటి కూడా అక్కడ బంగారం అక్కడ సంపూర్ణంగా వజ్ర వైడూర్యాలు రత్నాలు వజ్రాలు ఏమేమో చెప్తారు కదా పాటలు పాడతారు మీరు ఏదో పాటలు బంగారు వీధులు పాట పాడతారు కదా చూడాలా బంగారు వీధులలో అనే వార్తమైంది రతనాల బంగారు వీధులలో ఆనందం ఉంటది రతనాలు ఉంటాయంట ఇక రోడ్ల మీద రత్నాలు ఉంటాయంట ఆ అక్కడ తీసుకొని అమ్ముకుంటావా అక్కడ ఒక కదా వాడు ఇక్కడ అవసరం అవి కాదా చెప్పండి ఇక్కడ అవసరం బంగారం ఇక్కడ అవసరం చూడండి ఎందుకు పెట్టండి భూమిలో బంగారం తన బిడ్డల కొరికే కదా నువ్వేం చేసినావు నువ్వు దాని పక్కకు పెట్టేసినావు వాళ్ళు ధనికులు ను నువ్వు దగ్గర అయిపోతున్నావు అంతకంటే అధమానం దిగిదారిపోతుంది క్రైస్తవ జీవితం ప్రపంచం అంతటా హెల్త్ ప్రాబ్లం వస్తే పోయిన సంవత్సరం వాళ్ళ ఫాదర్ ని హాస్పిటల్ తీసుకోలేకపోయాడు మేము డబ్బులు సహాయం చేస్తా అంటే కూడా వీళ్ళే ఏదో అరేంజ్ చేస్తాము చనిపోయే స్థితిలో ఉన్నాడు పాపం కోవిడ్ అంటే కూడా డబ్బులు సంపాదించిపోయింది పాపం ఫాదర్ కి హెల్త్ పట్టించుకొని కూడా డబ్బులు లేకపోయిందంటే నువ్వు ఏం విశ్వాస ఇది నీ జ్ఞానం లేదన్నట్టే కదా నేను తిడతలేను నువ్వు జ్ఞానాన్ని వాడుకోలేదు ఎందుకు నశించింది నా ప్రజలు పశే భక్తులు అన్నట్టు ప్రజలు మై మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ ఫార్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానం అంటే నాలెడ్జ్ మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ ఫార్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ అంటున్నాడు కదా నా ప్రజలు అంటున్నాడు నా ప్రజలు ఎవరు చెప్పండి దేవుని బిడ్డలే కదా దేవుని బిడ్డలు నశించేరి ఎందుకు నశించేది జ్ఞానం కొదువై జ్ఞానం ఉంది లోకంలో ఇచ్చిండు వాళ్ళంతా మంచి నేను చెప్తున్నా నేను ఆ ఫీల్డ్ లోను కదా వాళ్ళంతా గోల్డ్ మెడలిస్ట్ ఆ పిల్లలు ఏం చదువుతారు నానెక్స్ నాన్ ఎక్స్ పిల్లలు మస్తు చదువుతారు గోల్డ్ మెడలిస్ట్ మళ్ళీ మన పిల్లలు కూడా ఉన్నారు అక్కడ నాకు తెలుసు కదా మన పిల్లలు పేర్లు బట్టే తెలిసిపోతుంది కదా ఎప్పటికీ గోల్డ్ ఒక్కరికి లేదు గోల్డ్ మెడల్ అంటే నువ్వు జ్ఞానాన్ని వాడుకోలేదన్నట్టే కదా కదా నాకు చదువు అబ్బా లే టెన్త్ క్లాస్ వరకు అబ్బాయింకర రోగం ఉండి నా అది పోయింది ప్రభుత్వ స్వస్థపరిచండి ఇంటర్మీడియట్ తర్వాత నేను నాకు కళ్ళు తెరుచుకుని చదువు ఆశ నేను అనుకున్న పోయేగా నా లైఫ్ అయిపోయింది నాతో పాటు గోటి ఫ్రెండ్స్ ఆడంత వాడు క్యాంటీన్ క్లీనర్ అయిపోయాడు వాడు లారీ డ్రైవర్ అయిపోయాడు నేను అనుకున్న నా పరిస్థితి కూడా ఇంతే అనుకున్నా కానీ ప్రభు నన్ను మార్చిండు ఎప్పుడైతే నేను ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా నాకు అసలు చదివితే ఏం అక్క అర్థం కాకపోయది ఇట్లా చదివితే ఏం అర్థం కాకపోయింది నా స్కూల్ అంతా ఇంకా మ్యాథమెటిక్స్ అంటే ఫినిష్ నేను ప్రతి క్లాస్ డుమ సంవత్సరం అంతా ప్రతి క్లాస్ డుమ ఇంటర్వెల్ కాగానే మ్యాథమెటిక్స్ క్లాస్ ఇంటర్వెల్ కాగానే ఏం తెలుసా ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి వెళ్ళిపోయి ట్రైన్లు షంటింగ్ చేస్తూ ఉంటాయి మా స్కూల్ అక్కడ ఉండే రైల్వే స్టేషన్కి ఎదురుగా స్కూల్ ఉండే మాది అల్ ఫోటోల దగ్గర ఆ షంటింగ్ ట్రైన్స్ అంటే డబ్బాలు ఉంటాయా ట్రైన్ డబ్బాలు ఒక డబ్బా ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ ఇంకో ట్రైన్ నుంచి ట్రైన్ కి ఫిక్స్ చేస్తారా డబ్బాలు దాన్ని షంటింగ్ అంటారు ఆ షంటింగ్ అంటే ఒక ఆ ఇంజిన్ వస్తుంది ఒక డబ్బాని తీసుకొని పోతుంది ఇంకొక చైన్ కి దానికి జాయిన్ చేస్తుంది అందులో పోయి కూర్చునేట కూర్చొని ఆ డబ్బా ఒక దగ్గర నుంచి పోతుంది అది ఇంకో జరగబోయి కనెక్షన్ ఇస్తుంది అక్కడ నుంచి తీసుకపోయి ఇంకో దానికి ఇస్తుంది ఇంకా లంచ్ టైం అది ఆ చపాతి ఒకటే చపాతి రోల్ చేసేస్తుంది పేపర్ ఒకటే చపాతి నేను తిన్నాను లైఫ్ అంతా ఆ చపాతి రోజు పేపర్ దియాలా ఆ చపాతి తినేయాలా మళ్ళా వన్ థర్టీకి స్కూల్కి వచ్చేసేయాలా అది ఎక్కడో అవుతుంది డబ్బా ఆ నుంచి నడుచుకుంటే రావాలా స్కూల్కి వచ్చి అప్పుడు పోయి క్లాస్కి వచ్చి కలిసిపోయింది నేను ఎప్పుడు నిద్రపోయినానో ఎప్పుడు లేచినో తెలియదు మళ్ళీ త్రీ కి బస్ ఆ రోజుల్లో ట్రైలర్ బస్సులు ఉండేవి రెండు బస్సులు ఇట తోకా బస్సులు అనేటోళ్ళు ఆ వెనక ట్రైలర్ బస్సు కూర్చోాలా వన్ నంబర్ అది అందులో కూర్చుంటే అది దిల్షి నగర్ వారు వేరద బస్ ఐదు నిమిషాలనే ఇంటికి వచ్చి టెషన్ ట్రాఫిక్ ఫ్రీ అట్లా జరిపింది చదువు అబ్బలే నాకు పరిష డొంకి పోయా పరిష కాని ఎప్పుడైతే ఆ రోగం నన్ను విడిచిపెట్టిందో ప్రభు నన్ను పట్టుకున్నాక నేను చిన్నప్పటి నుంచి ప్రార్థన నాకు ఏం అర్థం కాకుండా ఏం రాకున్నా ప్రభుని విడిచిపెట్టలే ఆయన జ్ఞానం మీద ఆధపాడిన చిన్న చిన్న పుస్తకాలు మా అన్నదమ్ములకి ఆ మా అక్కకి ఎవరైనా పుస్తకాలు మంచి దేవుని పుస్తకాలు ఇస్తే వాళ్ళ మూలకు పడేస్తే నేను చదువుకుంటున్నాను తీసుకొచ్చి ఒక మూలకి కూర్చొని రూమ్ లో చిన్నప్పటి నుంచి ఇవన్నీ చదువుతుంది బైబుల్ పుస్తకాలు అన్ని జ్ఞానం ముందు చెప్తున్నా చూడండి అది నాకు సహాయపడింది దాని తర్వాత నేను అన్ని టాపర్సే క్లాస్ లో ఫస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ అన్ని ఫస్ట్ ఫస్ట్ పెరిగిన ఆశ లేకపోతే నేను కూడా వాళ్ళలాగానే ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికీ లారీ డ్రైవర్ గల్ఫ్ లోకి పోయి బాగా డ్రైవింగ్ చేసి సంపాదించుకొచ్చి జీరాబాద్ లో ఒక ట్రాక్టర్ కొనుక్కుని అక్కడ సెటిల్ అయిపోయాడు ట్రాక్టర్ నడిపిస్తాడు దున్నే ట్రాక్టర్స్ ఉంటాయి అట్లా ఇంకొక విఎస్టీ ఇంకా క్లర్క్ అదే క్యాంటీన్ క్లీనర్ లాగానే ఉండిపోయాడు చిన్న క్లాస్ మేట్స్ గురించి చెప్తున్నాడు చిన్ననాటి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు అభు లేపి పెద్ద చైర్మన్ కంపెనీకి చైర్మన్ చేసిండు ప్రొఫెసర్ చేసేడు డైరెక్టర్ చేసేడు హెడ్స్ చేసిండు అన్ని పొజిషన్స్ చూసాను రకరకాల కంపెనీలలో చూసాను ఎవరు లేపండి మళ్ళీ చూడండి జ్ఞానంలో నువ్వు వరదలకపోతే మటుకు నీ పరిస్థితి అంటే నేను క్లీనర్ కావద్దని చెప్తా నేను డ్రైవర్ కావద్దని చెప్తా లేను లారీల ఓనర్ కావాలా కానీ లారీ డ్రైవర్ కావద్దని చెప్తాను అంతే తేడా చెయ్యొచ్చు కదా కష్టపడొచ్చు కదా ఇప్పుడు బ్రదర్కి చెప్తున్నాను ఇరవై ఏళ్ళు అయిపోయింది బ్రదర్ అంటే అరే ఇప్పుడైనా కూడా నువ్వు టెన్త్ క్లాస్ ఓపెన్ రాయొచ్చు బ్రదర్ అంటే ఆడ ఊర్లో ఎక్కడో సర్టిఫికేట్ ఏం అవసరం లేదు ఇక్కడ ఓపెన్ స్కూల్ అని ఉంటుంది నువ్వు రిజిస్టర్ చేసుకుంటే టెన్త్ క్లాస్ లేదా వాడే కృషి చేస్తారు చదువుకుంటావు దాని తర్వాత నువ్వు ఇంటర్ చేసుకో లేకుంటే డైరెక్ట్ డిగ్రీ చేసుకో చూస్తా చూస్తా గడిచిపోద్ది చెప్పి చెప్పి చెప్పి ఇప్పుడు పదేళ్ళు అయింది ఏం లేదు ఇంకేం చేస్తారు ఇప్పుడు తాత కూడా అయిపోయాడు చెప్తున్నాను చూడండి నువ్వు ఎందుకు నశించుతున్నారు అంటే ఇది కథ తాత వింటుండేమో కిం చెప్పాలుకోవద్దు హృదయాన్ని ఎందుకంటే నీ హృదయాలు మండుతనే మార్పు చెందుతారు మీరు కథ హృదయాలు మండుతనే మార్పు చెందుతాం ఇప్పటికైనా నేను అది ఇప్పటికైనా మనం చేయగలము ఇప్పటికైనా మనం చేయగలము మీకు సేవ దేవుని సేవకులు కావాలనుకుంటుంది డిగ్రీ కంప్లీట్ చేసుకునే ఉంటుంది ఈవినింగ్ పూట ఏసీటీసీ కాలేజ్ అన్నట్టు ఇంద్రాబాద్ దగ్గర అక్కడ మీరు ఈవినింగ్ కాలేజ్ జాయిన్ కావచ్చు బ్యాచులర్ ఆఫ్ కోర్స్ ఉంటుంది అది దాని మీరు పాస్టర్స్ అన్నట్టు సర్టిఫైడ్ పాస్టర్స్ ఆ కోర్స్ చేస్తే తెలుగు మీడియం కూడా ఉంటుంది ఆ కోర్స్ చేస్తే మీరు సర్టిఫైడ్ పాస్టర్స్ అది ఉంటే మీకు చర్చశాల ఉద్యోగాలు ఇస్తారు పాస్టర్ ఉద్యోగాలు శాలరీ ఇచ్చి మళ్ళీ మీకు తెలుసా జ్ఞానం అన్ని ఉన్నాయి మార్గాలు ఎందుకు మనం అట్లున్నామంటే మళ్ళీ జ్ఞానం కొద్దువా జ్ఞానం అంతా అవైలబుల్ ఉంది ఎక్కడ వరకు అక్కడ అవైలబుల్ ఉంది మనం వాడుకోక మనం నశించిపోతున్నాం అంతే తేడా నేను ఆయన మీద ఏడవడానికి వీల్లేదు ప్రార్థన చేసి ఉపాసాలు ఉండడానికి వీల్లేదు మీరు ఎంత ఉపాసం ఉండండి ఎన్ని సంవత్సరాలన్నా ప్రార్థన చేయండి మీకు విజయం రాదు ఎందుకు చెప్పండి ఆల్రెడీ చేసినాం కదా ఇన్ని సంవత్సరాలు ఎందుకు రావట్లేదు అంటే మీరు జ్ఞానాన్ని వాడుకుంటులేరు జ్ఞానంలో అభివృద్ధి పొందుతలేదు దాన్ని వాడుకుంటలేరు వయసుని మీరు ఎందుకు రోగాల రోగగ్రస్తులు అవుతున్నారు ఎందుకు అనారోగ్య పాలవుతున్నారు అన్ని రకరకాల రోగాలు తెచ్చుకుంటున్నారు మీరు మీరు వయసు అంత ఏం తినాలో మీకు తెలియదు ఎట్లా వ్యాయామం చేయలో మీకు తెలియదు మీ హిరాలను ఎట్లా కాపాడుకోవో మీకు తెలియదు మళ్ళీ ఎట్లా మంది చెప్పండి డాక్టర్ దగ్గరకు పోయి లక్ష లక్షలు గుమ్మరిస్తూ ఉంటారు లక్షల లక్షలు మందులు తింటా ఉంటారు కానీ మంచి ఆహారం తినం మనం బలైన తలు చూడండి జ్ఞానం ఆ ఉంది దేవుని జ్ఞానమందు దేవుని దయందు వరదలైన మూడో పాయింట్ క్లోజ్ చేస్తావు వాక్యం నేను దేవుని దయందు వరదలు అంటే చూడండి చిన్నప్పటి నుంచి నువ్వు ప్రార్థన నేర్పినవు మీ పిల్లలకి మోకాలు ఉండిపించినవు వానికి వాని పాపంలో పంపించినావా నువ్వు చూడండి నీ అందుకే మళ్ళీ నీకు లెక్క ఎక్కువ ఉంటది తల్లిదండ్రులకు లెక్క ఎక్కువ ఉంటది సరి దేవుడు సన్నిధిలో మళ్ళీ నేను మీకు సంతానం ఇస్తే నువ్వు మీ సంతానం ఎట్లా తయారు చేసినావు బాలుడు సమీజలు అట్లా తయారైండు బాలుడైన ఏసు అట్లా మీ పిల్లలు తయారైంటరా నువ్వు అట్లా తయారైనవా పాస్టర్ వైపు నువ్వు అట్ట తయారైనావా సేవకురాలు వై తయారైనావా ఈ రోజు సేవకురులు జ్ఞానం కొదువైపోయి శ్రమల ఎంత మంది 500 హండ్రెడ్ పాస్టర్స్ చనిపోయారు కోవిడ్కి ఒక్క సంఘంలోనే చెప్తున్నాను నేను ఇంకా రకరకాల సంఘాలు ఎంతమంది చనిపోయారు కోవిడ్కి మళ్ళీ జ్ఞానం కొద్దువై చనిపోయినావా లేక ఇంకేదేంట్లేదు ఏమై చనిపోయినావు మనం కూడా సేవలు విరిగిన కదా కోవిడ్ టైంలో మళ్ళీ మనం కాపాడబడ్డామంటే ఎందుకు కాపాడబడ్డాం చెప్పండి వాక్యానికి అనుగుణంగా ఉంటేనే నువ్వు ఎంత ఉపాసం ఉన్నా ఎంత ప్రారంభ చేసినా వాక్య అనుగుణంగా ఉండకపోతే వాటికి జవాబు రాదు అదే జ్ఞానం దేవుని జ్ఞా దేవుని దయ ప్రార్థన జీవితము పాపక్షమాపణ జీవితం నీకు అవసరం ప్రతిరోజు నువ్వు ప్రార్థన ఏ రోజు నువ్వు మోకాళ్ళ మీద ఉండడం మానేస్తావో ఆ రోజు నుంచి నీ మోకాళ్ళు వంగవు నిలబడి ప్రార్థన చేస్తావు ఎవరో చర్చలో నేను ఒకటి మంచిగా నేర్చుకున్నాను ఏం తెలుసా ఎంత వృద్ధుడైన సేవకుడు ప్రార్థన ఫస్ట్ మోకాలు ఉంటాడు స్టేజ్ మీద ప్రతి సేవకుడు ఎవరైనా కానీ ప్రార్థన చేద్దామండి అని ఫస్ట్ మోకాలుండి ప్రార్థన చేస్తారు వాళ్ళు దాని త్వర కానీ వేరే సేవకులు ఎవడో మోకలు ఉంటారు నేను చూసినా ఏ చర్చి ఎన్ని చర్చలు తిరిగిన నేను అన్ని రకాల చర్చలు మెయిన్ లైన్ చర్చెస్ ఇంక మనం చెప్పాల సైడ్ లైన్ చర్చెస్ తగ్గింపు లేకపోతే నేను నువ్వు ఏ రిగి హెచ్చింపబడతావు తను తగ్గించుకొని వాడే హెచ్చింపడని వాక్యం ఉంది కదా మళ్ళీ మనం ఆ రీతిగా తయారు కావాలనేది నేను పాయింట్ చెప్తున్నాను ప్రార్థన నేర్పండి పిల్లల్ని మొహమాటం లేదు బ్రేక్ఫాస్ట్ కి ముందు ప్రార్థన డిన్నర్ కి ముందు ప్రార్థన నిద్రపోకముందు మంచిగా ప్రార్థన చేయండి మళ్ళీ నిద్ర నుంచి లేని ప్రార్థన నేర్పండి చాలా ప్రార్థన చేస్తామని అండి ఇంట్లో వర్షం చేయండి ఇంట్లో పాటలు పాడండి ఎట్లా ఎందుకు చీకటి శక్తారు అక్కడ చెప్పండి నాకు అర్థంగా నువ్వు ఎక్కడ ఆరాధనిస్తే అక్కడ నీ స్థుతుల మీద సింహాసనమై కూర్చుంటాడు ఆయన ఇంట్లో మళ్ళీ మీరు అట్లా చేస్తూ పాటలు పాడతలేరు సుతిస్తలేరు లేస్తున్నారు పొద్దున్న బాత్రూమ్ లోకి వెళ్తారు పొద్దున్న లేనే టాయిలెట్ కిచెన్లకి వెళ్ళిపోతారు ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటారు అది మన జీవితం ఎందుకు నశించిపోతుంది క్రైస్తవ జీవితం ఈరోజు అంతా జ్ఞానం కొద్ది కాబట్టి చూడండి దేవుని దయాన్ని ఎదగింపజేయాలి పిల్లలకి పుస్తకాలు మంచి మంచి బైబిల్ బుక్స్ కొని అంటే చిన్నప్పటి నుంచి చరిగింది నీ బైబిల్ నీకు గిఫ్ట్ అని ఇవ్వాలా మీరు వాడికి బర్త్డే వస్తే బొమ్మలు కొనిస్తారు ఎందుకు బైబిల్ కొనియారు నాకు అర్థం కాదు మంచి బైబిల్ ఇవ్వండి గిఫ్ట్ వాడు ఎంత ఆసక్తితో అరే నా గిఫ్ట్ అనే జాగ్రత్తగా కాపాడుకుంటాడా లేదా చదువుతారా లేదా ఇవ్వాలా మనం పిల్లలకి ఇవ్వాలా బైబుల్స్ గిఫ్ట్స్ ఇవ్వాలా నేనైతే ఊరలోకి పోతే ఇచ్చేస్తా గిఫ్ట్స్ ఉంటా కాస్ట్లీ ఉంటా అయినా కానీ తీసుకుంటా నేను కట్టలు కట్టలు సంచులాలు తీసుకొని పోయి ఇచ్చేసుకుంటా గిఫ్ట్స్ మనం అట్లా జీవించాలా కాబట్టి లాస్ట్ పాయింట్ ఇంకా చెప్పిచ్చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను కంప్లీట్ చేయాలా కాబట్టి వాక్యం మనుషుల దయ అంత కూడా వర్దీలు వచ్చిండీ మనుషులతో మంచి సావాసం కలిగి మనం జీవించాలా పక్కింటోకి నువ్వు ఎట్లా సువార్త ప్రకటిస్తావు అంతా చెప్పండి కొట్లాటలు వస్తుంటాయి పక్కింటో ఎదిరింటో కొట్లాట వస్తాయి కదా జరి జాగా జరిగి కట్టుకున్నాడు వస్తా లేదు కొట్లాట ఇంకా నువ్వు వాడిని ఎప్పుడు సువార్త చెప్తావు చెప్పినా వినడే నువ్వేం నాకేం చెప్తున్నావు అంటాడు క్రిస్మస్ పండగ వస్తే ఏ రోజనా వాడిని పిలిచినావా నువ్వే కేక్ పోసుకుంటే నువ్వే మటన్ వండుకుంటేవి నువ్వే తినేస్తేవి అంతా నువ్వే తింటే రోగం రాదా అది సీక్రెట్ నేర్చుకోవాలా మనం మనుషులకి పంచుకోవాలా కేక్ మొత్తం నువ్వు తింటే ఏమైతే తీశ అసలు ఎవరు తెచ్చుకోమన్నారు ఎవరు తినమన్నారు ఎవరు కృషి డిసెంబర్ జనవరిలో అంతా సిక్ డిసెంబర్ ఎండింగ్ జనవరి ఫస్ట్ వీక్లు అందరు సిక్ అయిపోతారు ఎందుకంటే కంటిన్యూస్ ఫీడ్ చేస్తున్న విషయానికి అవసరం లేనంతగా ఎంత అవసరం అంతే దినాలి కొంచెం ఆకలి పెట్టుకోవాలి ఎంత ఆకలి పెట్టుకోవాలి కొంచెం అందుకే మీకు అందరు తెలుసు నేను నేను అది ప్రాక్టీస్ చేస్తాను ఎక్కడమైనా ఎవరేసినా కొంత తీస్తాను ఎందుకంటే ఆకలి ఉండాలనే కదా సార్ కొంత తీస్తాను ఎందుకంటే సీక్రెట్ చెప్తున్నారు అది ఆకలి అక్కడ కొంచెం ఆటలో పెట్టుకుంటే ఆకలి ఎందుకంటే ఇంకెక్కడన్నా పోవాలి కదా ఇంకో పెడతారు ఆళ్ళ కూడా పెడతారు అక్కడ కూడా కొంచెం తీసేస్తాను ఆకలి పెట్టుకోవాలా మనం కొంచెం ఎందుకంటే సేవ జీవితంలో అది అలవాటు చేసుకోవాలా ఈ శర్రాన్ని సుఖానుభవానికి అలవాటు చెయ్యొద్దు సామెతల గ్రంథం చివరి మనుషుల దయందు భర్తులు అంటే మనుషులతో ఎట్లా మెలగాల మనం పిల్లలకి నేర్పాల ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే నమస్తే పెట్టడం గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ గుడ్ ఈవినింగ్ ఆంటీ అనిను నువ్వు నేర్పుతలేవు నేను చెప్తున్నా క్రైస్తవ జీవితం పోయింది మొత్తం పోయింది డెస్ట్రాయ్ అయిపోయింది చుట్టాలు ఇంటికి వస్తే లోపల కూర్చొని కంప్యూటర్ మీద కూర్చుంటాడు లేకుంటే మొబైల్ ఫోన్ పట్టుకొని దుద్దుతా ఉంటాడు అది క్రైస్తవ యవనస్తుల జీవితం పిల్లలు అట్లా చెప్పండి మనుషుల దయందు నువ్వు లేదు పిల్లలు ఎట్లా సంభాషించాలా ఎవరు తను సంభాషిస్తాను కదా మనకి మంచి తెలివి విషయాలు తెలుస్తా ఉంటే ఈ లోకంలో ఎట్లా జీవించాలా ఓ అంకుల్ ఈ పిల్లవాడు ఎంత మంచి మాట్లాడుతున్నసి అరే దగ్గర రా కూర్చోబెట్టి వాళ్ళతో మంచి మాట్లాడి నువ్వు బాగా చదువుకో ఇట్లా చదువుకో అట్లా చదువుకో సీక్రెట్ ఇస్తాడు ఇట్లా చదువుకుంటే ఇట్లా నువ్వు బాగా అవుతావు ఈ చదువు ఈ రీతి నీ భవిష్యత్తు ఈ కోర్స్ చేస్తే ఈ రీతి నీ భవిష్యత్తు అని ఐడియస్ ఇస్తారు నువ్వు అట్లా చేస్తా లేవు నువ్వేం నీకే అలవాటు కాబట్టి నువ్వు నీ పిల్లలకు పెంచుతలేవు అన్నట్టు చూడండి అన్నిటికీ బాధ్యులు నువ్వే నువ్వు నేను నేను కూడా నేను కూడా అట్లా పెంచలేదు ఏం లేక చెప్తాం వాడు చిన్న వాడు చిన్న పంచి తుంటరిలాగానే ఉంటే నువ్వు పట్టించుకోకపోతేవి వాడిని శరీరంలో వరదిలలే వాడు దేవుని దయా వరదలే మనుషుల దయా వరదలలే జ్ఞానం అందు వరదిలలే మళ్ళీ పెద్ద ఏం దేని పనికి వరదితాడు దేనికి పనికిరాడు దేనికి పనికిరాడు అవారాగా తిరుతా ఉంటాడు అప్పుడు నువ్వు బ్రదర్ మా ఇంటికి ప్రార్థన చేయ బ్రదర్ మా బాబు ఇట్లున్నాడు బ్రదర్ మా పాప ఇట్లుంది బ్రదర్ అంటే అప్పుడు ముఖం ఏమంది మన ఏమనుకు అప్పుడు ఏం చేస్తావు అని వాడు వింటాడా చెప్పండి హే ఎప్పుడు ముసరు పట్టుకుంటారు మా అమ్మ ఎప్పుడైనా మాట్లాడుతుంటారు మా ఆయన ఎప్పటినే ఉంటాడు అనేసి వాళ్ళ మీద ద్వేషం ఏర్పరచుకుంటారు పిల్లలు చూడండి నీ చేతిలో నువ్వు చేసుకొని నువ్వు పిల్లల్ని సరిగా పెంచక వాననేది ఏంటంటే ఈ లోకంపు జ్ఞానంలో పెంచమని నేను చెప్పలేదు ఎప్పుడు బైబుల్ విధానంగానే పెంచమని చెప్పి నేను బైబుల్ కూడా అట్లనే చెప్తుంది సమయంలో బాలుడు ఉన్నప్పుడు ఎట్లా పెరిగిండు బాలుడు ఉన్నప్పుడు ఎట్లా నువ్వు అట్లా పెరిగినావా మీ పిల్లలు ఎట్లా పెరిగిండ్రా మీ చేర్చ అట్లా పెరిగిందా పాస్టర్ను అట్లా పెరిగినవా పాసరమను అట్లా పెరిగినవా సేవకును అట్లా పెరిగినవా నువ్వు అట్లా పెరగకపోతే ఈరోజు క్షమాపణ కోరుకో ప్రవ్వ నాకు క్షమించిన నేను ఇట్లా పెంచలేదు నా పిల్లల్ని తెలియదు నాకు ఇప్పుడు నేను తెలుసుకున్న క్షమించు ప్రవ్వ కనీసం ఇప్పుడైనా నేను నా పెంచుతాను ప్రవ్వ చిన్నప్పటి నుంచి వాడిని జ్ఞానమందు పెంచుతా వాడికి మంచి మంచి కథలు చెప్తా బైబుల్ కథలు చెప్తా వాడి మానసికంగా బాగా అభివృద్ధి పొందేటట్టు నేను ప్రయత్నిస్తా ప్రభావ నాకు సాయంతయి చేయ ప్రభావ నా ప్రభువా వాడి వయసు నేనే జాగ్రత్తగా గమనిస్తే వాడికి ఏం రోగం వస్తుంది వానికి సరిదవుతుందా తలనకు వస్తుందా వాడి కడుపునకు వస్తుందా వాడు ఏం తింటుండ మటి తింటుందా నేను అవన్నీ చూస్తాను ప్రభా జాగ్రత్తగా వాడిని పరిశీలించి వాడిని నీ కొరకు కాపాడుతాను ప్రభావ దేవ మీ దయందు వాడిని పెంచుతాను ప్రభు వాడిని ప్రార్థన వీరునిగా తయారు చేస్తాను ప్రభావ చిన్నప్పటి నుంచి వాడు మోకాల మీద ప్రార్థించేటట్లు వాడు చిన్నప్పుడే పాపాలప్పుకోం లాగా చిన్నప్పటి నుంచి మీ కొరకు సేవకునిగా తయారు చేస్తాను ప్రభావ వాణ్ణి ఏ చదువు చదువుకున్నా గానీ వాడిని సేవకుని చేస్తాను ప్రభావ వాడు ఇంజనీర్ కానీ వాడు ఎంబీఏ గాని వాడిని స్టిల్ సేవకుందరికి తయారు చేస్తాను ప్రభావా అని నువ్వు ప్రార్థన చేసి వాడిని తయారు చేయి దాని తర్వాత మనుషుల సహవాసాలు నడిపించి నువ్వు ఏ పార్టీకి పోయినా ఎవరైనా బర్త్డేకి వెలిసినా ఏ పెళ్లికి మీ పిల్లల్ని తీసుకొని పోయి పరిచయం చేయి మా బాబు మా పాప పరిచయం చేయి అంకులకి చెప్పు హలో గుడ్ మార్నింగ్ చెప్పు ప్రైజ్ లాంటి చెప్పు వాళ్ళ తను సంభాషించి కొంతసేపు కూర్చొని మాట్లాడు అని నువ్వు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి నువ్వు అట్లా ఇవ్వలేక పిల్లలని అందరినీ చెడగొట్టుకుంటారు క్రైస్తవ కుటుంబాలు అట్లా ఏ పాస్తారు చెప్తలేడు వాళ్ళ మీద నేను కోపం లేదు వాడు చెప్తాడనేసి నేను గమని పాఠశాలకి కూడా చెప్తాయి ఈ విషయాలు నేను అందుకే పాఠశాలకి కొంచెం కష్టం నేనంటే బట్ నా బాధ్యత అది చెప్పడం కాబట్టి నా పని కూడా అయిపోయింది ప్రార్థన చేసేసి నేను ముగిస్తాను ఇంకా మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది పరశుద్ధ్రబాగు తండ్రి మీ వదనాలనైనా ప్రవ్వా సముయేలుడు ప్రవ్వా బలుడుగా ఉన్నప్పుడు వరదలు ఎదుగుతుండే బాగా వయసు ఎదిగాను వరదీలెను దేవుని జ్ఞానమందు మనుషులు ఎదిగను వరదీ కానీ మీరు మటుకు జ్ఞానమందు కూడా వరదలేనారు ప్రవ్వా అది మాకు నేర్పించినారు ఒక కుటుంబ ఒక ఇంటికి నాలుగు స్తంభాలు ముఖ్యమైనవి మానసికంగా అభివృద్ధి చెందుట మానసికమైన స్తంభము శారీరకమైన స్తంభము ఆత్మీయమైన స్తంభము సాంఘికమైన స్తంభము ఈ నాలుగు స్తంభాల మీదనే మా జీవితాలు కట్టుకోవాలని దుర్కాస వార్త రెండో అధ్యాయ యాభై రెండవ మాకు చూపించినారు ప్రభా ఒక్క పిల్లలు బలహీనంగా ఉన్న తక్కిన పిల్లర్ల మీద ఒత్తిడి పడి అది కూడా పుంగిపోతాయి క్రైస్తవ జీవితం ఆత్మీయంగా పైన పిల్లర్ ని చేసుకుంది గాని తక్కిన మూడు పిల్లర్స్ ని కృంగం ఒక దిక్కు వంగిపోయింది చర్చ్ ఈ రోజు ప్రపంచం అదే జరుగుతుంది ప్రభావ మేము మట్కట్ల కాదు ప్రభావ మా పిల్లల్ని అట్లా పెంచడానికి మా పిల్లల్ని నాలుగు పిల్లర్స్లలో వాళ్ళని ఎదిగింపజేయాల మాకది అసాధ్యం మీ జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు నడిపించండి ప్రభావ ప్రతి దశలో మీ సహాయం మాకు అవసరం ప్రవ్వ వాడు జ్ఞానంలో వరదలాలా వయసులో వరదలాలా దేవుని దయంలో వరదల మనుషుల దయాలో కూడా వరదల అటువంటి భాగ్యాన్ని మాకు అందరికి మా పిల్లల్ని మేము అట్లా మాకు ఆ యొక్క నడిపింపు ఇక్కడ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరిని ఆశ్రించండి వారు అట్లా ఎదిగింపజేయాలా అట్లా ఎదగాల వాళ్ళు కూడా మేము కూడా ఎదగాలం వ్యక్తిగతంగా ఏ వయసుకి సంబంధించింది అనేది కాదు మేము జ్ఞానంలో వరదలాలా మంచి పుస్తకాలు చదవాలా ఈ లోకంలో సంబంధించిన విషయాలు నేర్చుకోవాలా ఆ రీతిగా ఎదగాల దాని తర్వాత మా శరళనను మేము కాపాడుకోవాలా మీ సేవ నిమిత్తం మీ రాక నిమిత్తమై అవును ప్రభ ఆత్మీయంగా మేము ఎదగాల అనేకమైన క్రొత్త విషయాలు నేర్చుకోవాలి బైబుల్ నుంచి ఇంతకుముందు ఎప్పుడు చెప్పబడని వాక్యాలు మేము నేర్చుకోవాలి ఇంతకుముందు ఎప్పుడు వినని వాక్యాలు మేము వినాలా ఇంతకుముందు ఎప్పుడు చదవని రీతిగా వాటిని చదవాలా ప్రభావ అటువంటి తన మళ్ళీ ఆ యొక్క దేవుని జ్ఞానదాయ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా ప్రభావ మనుషులతో మేము సహవాసం కలిగి ఉండాలా అణులతో ముఖ్యంగా ప్రేమ పూర్వకంగా ఉండాలా అణులకి దారాళంగా మేము ఇవ్వాలా వాళ్ళని దారాళంగా పోషించాలా అప్పుడే మేము వానికి సువార్త చెప్పగలం వాళ్ళతో సమాధాన పడుతున్నా కానీ వానికి సువార్త చెప్పలేం లేకుంటే ఒక ఆత్మ నశించుకున్నట్టే అట్లా ఉండడానికి వీల్లేదు ప్రభా క్రైస్తవ జీవితం మీరుగా చేయలేకనే ప్రభావ అందరితో తండ్రి శత్రుత్వం పెంచుకుంది ప్రభా మేము ఉండడానికి వెళ్ళేదు ప్రభావ ప్రతి మీ జంట నడిపించాలా ప్లస్ మేము పండగలు చెయ్యం కానీ వానికి చేస్తాం వాళ్ళని తీసుకురాడానికి కొరకు చేస్తున్నాం ప్రభావ ప్రతి పండుగ వాళ్ళ చేస్తున్నాం అవును ప్రభు వాళ్ళందరినీ మీ చేత నడిపించాలా ఆ రోజు ఒక పాస్టర్ ని పిలిపించి సువార్థ ప్రకటింపజేయాలా దాని తర్వాతనే కేక్ మరి అటువంటి ప్రేరేపణ మాకు అందరికి అనుగ్రహించి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో వీరికి తలపెట్టిన ప్రతి మీరే మహిమార్థంగా నిలబెట్టుకోమని ఏ సూత్రిస్తున్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్సయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలమంతా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి దివారాత్రములు నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి ప్రభా యొక్క దినముకుని నూతనమైన కృప అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ గణత ప్రభావములు తండ్రి ఎస్ఐ నీకే యువ కలుగును గాక హలలుయా తండ్రి ప్రభా నేనా ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానన్నా ప్రభ అవును ప్రభ మా మధ్యలో ఉండి మీరు మాతో మాట్లాడినారు ప్రభ నాయనా తండ్రి అవును ప్రభ అజ్ఞానంతోనే ప్రభ నాయన ఈ దినం ప్రభ మేము ఎంతగా కోల్పోయినామో ప్రభ నాయనా తండ్రి మాకు అర్థమైంది ప్రభ నాయన ఇప్పటి నుంచన్నా మా జీవితాల్లో జ్ఞానంతో నడుచుకోవాలా ప్రభ అన్ని విషయాల్లో మేము అభివృద్ధి పొందాలా ప్రభ నాయన మీరు ఇచ్చిన సంపూర్ణమైన జ్ఞానము ప్రభ మేము వాడుకోవాలా మీరే సహాయకుడు ప్రభా నాయనా తండ్రి ఆ రకంగా మా మా యొక్క ఏదైతే మైండ్కున్న ప్రతి నా తండ్రి ఆ యొక్క మన మలినతనాన్ని తొలగించండి ప్రభ దాన్ని మంచిగా రీస్టోరేషన్ చేయండి ప్రభా మా యొక్క మెదడు దాన్ని మేము వాడుకోవాలా ప్రభా నాయన మీరే సహాయం చేయండి స్వస్థతనివ్వండి వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభ మేము అన్ని విషయాల్లో వదిల్లాలా ప్రభా నాయన మనుషుల దయమందు నాయన నీ దయమందు కబట్టి నాయనా నాలుగు విషయాల్లో మేము వర్దిల్లాలా ప్రభ ఎక్కడ మేము తొలగిపోకుండా ప్రభా నాయన ఈ గడిచిన కాలమంతా అంతా తొలగిపోయినాం ప్రభ అజ్ఞానంతో ప్రభ జ్ఞానం లేకనే నీ మాటలు లేకనే సత్యం లేకనే ప్రభా తండ్రి ఇప్పుడు నాయన ఎప్పుడైతే నాయన నీ తట్టు తిరిగినామో నాయన నీ స్వరం విన్నాము ప్రభ ఇప్పటి నుంచి ప్రభా నాయన మేము అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలా బహుగా ఫలించుటే మీ చిత్తం అన్నావు ప్రభ కాబట్టి నా ఎందు మీ ఎందు నేను ఉంటానన్నావు ప్రభా కాబట్టి నీ వాక్యానుసారంగా మేము నడుచుకోవాలా దానికి తగినట్లు మా జీవితాలను మేము మలుచుకోవాలా నాయన మా ఆలోచనలు కానీ తలంపులు కానీ ప్రతి నడవడిక సమస్తం ప్రభ నీ వాక్యానుగుణంగా మేము ముందుకు వెళ్ళాలా ప్రభా అప్పుడే ప్రభా మేము బహుగా ఫలించగలం ప్రభా కాబట్టి మా ఆలోచనలు మా తలంపులు మా సొంత జ్ఞానం అంతా ఆధారం చేసుకోకుండా నాయన నువ్వు జ్ఞానంతో మేము ముందుకు పోవాలా ప్రభ నాయన తండ్రి మాకు సమృద్ధి యొక్క బుద్ధి జ్ఞానములు మీ సర్వ సంపదలు ప్రభ అవి మాకు దయచేమని నా ప్రభా తండ్రి మా శరీరాలను గురించి కూడా మీరు చెప్పినారు ప్రభ ఏం తినాలా ఏ ఆహారం తీసుకోవాలా ఎట్లా రోగాల నుంచి బయటపడాలా కాబట్టి ప్రభా ఈ ఇన్న వాక్యము అది నా హృదయంలో అది నాటబడాలా ప్రభా అది ఫలించాలా ప్రభా నా శరీరాన్ని కూడా నేను కాపాడుకోవాలా ప్రభా ఆయన ఆత్మను కూడా కాపాడుకోవాలా ప్రభా రెండింటిలో నేను స్థిరపడి బలపడాలా ప్రభా తండ్రి ఈ వాక్యము ఈ స్వరం అది మీనించే కలిగింది నేను ఎంతగానో సాత్వికముతో నాయన తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రభ మీ యొక్క మాటలను హృదయంలో భద్రపరుచుకుంటున్నాను ప్రభ నాయన ఈ విత్తనం మొలకెత్తి నాయన అది పెద్ద వేరులాగా అవ్వాలా ప్రభా అది బహుగా ఫలించాలా ప్రభ మంచి ఫలాలు రావాలా ప్రభా మీరే నాయన తండ్రి నా జీవితంలో అది నెరవేర్చండి ప్రభా తండ్రి అన్న ద్వారా వాక్యం మాట్లాడినావు ప్రభా నీకు వందనాలు ప్రభా తండ్రి ఆయన ఇంకా ఎన్నో మరుగైన విషయాలు కూడా మాకు బయలుపరచండి ప్రకటన గ్రంథంలో ప్రభ ఇంకా నాయన లేఖనాల్లో ఉన్న ఎన్నో మరుగైన ఆత్మీయ సత్యాలు ప్రభా మీరు ముద్ర వేసిన వాటిని కూడా విప్పి ప్రభ మాకు తేటగా చూపించండి ప్రభ అవి విన్న మేము వాటి ప్రకారంగా నడుచుకొని వాటి ప్రకారంగా మేము కూడా ప్రవర్తించి అనేకులకి ఉపదేశించాలా అనేకులకు కూడా ఇవి ప్రకటించాలా ప్రభ అప్పుడే మాలో వేషధారణ ఉండదు ప్రభ కాబట్టి మాలో వేషధారణ ప్రార్థన ఉండద్దు వేషధారణ వాక్య కూడా ఉండకుండా ప్రభా ప్రతిదీ ప్రభ నైనా మహిమకరంగానే మేము ఉండాలా కాబట్టి నిన్ను పోలి మేము నడుచుకోవాలా ప్రభ మీ యొక్క తండ్రి అది మీరు మా వర్షం అయినప్పుడే ప్రభానైనా మేము వేషధారకుల్లాగా ఉండకుండా ఉండగలుగుతాం ప్రభా లేదంటే లోకస్తుల్లాగా జీవిస్తూ ప్రభానైనా మతపరమైన జీవితం లాగా మేము ఉండటానికి వీల్లేదు ప్రభా తండ్రి మేము గొర్రెల చర్మమే వేసుకోవాలి కానీ తోడేళ్ల రూపం అలా ఉండదు వేషధారణ రూపం మాకు ఉండకుండా ప్రభా మీ రూపమే మేము కలిగి ఉండాలా మీ ప్రతినిధుల్లాగా మేము ఉండాలా మీ వారసులుగా నాయన మీ రక్తంలో కడిగిన ఆయన మీ యొక్క ద్వారా మమ్మల్ని రాజ్యానికి వారసులుగా చేస్తున్న ప్రభానైనా మీ బిడ్డలుగా చేర్చుకున్నందుకు అది దాని తగినట్లుగా ఆ పిలుపుకు తగినట్లుగా మేము నడుచుకోవాలా జీవించాలా ప్రకటించాలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలా దానికి మీరే సహాయకుడు మీరే నమ్మదగిన దేవుడు నాయన తండ్రి మీరే ప్రభావం మమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం ప్రతి దుష్ట శక్తుల ప్రతి దుష్టుల ఆలోచనల నుంచి కాపాడి నాయన మమ్మల్ని ముందుకు నడిపించే నీ వైపే మేము చూస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నాయన మా ఉంచిన ఓపికతో పరిగెత్తాలా ఈ పరుగు చివరి వరకు నీ కొరకు పోరాడాలా ప్రభావ చివరి కొరకు నీ మేము నాయన అపవాదిని జయించాలా వాడి కొరకు నాయన వాడికి మేము ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలా ప్రభ అలాంటి స్థానంలో మీరు మమ్మల్ని లేవనెత్తమని మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచుకున్నవతండ్రి మేము కూడా అనేకులను సిద్ధపరిచే కృప వెంబడి కృప నాయన అలాంటి అభిషేకము అలాంటి ఆత్మ నడిపింపు నాయన పరిశుద్ధ ఆత్మ మాకు సమృద్ధిగా దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ స్తోత్రం రాబ పరిషితిగా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు అన్నా లేస అబ్రాహాం ఇసాక్ గొప్ప దేవ కృపామయడా నీకేస్తలు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలవంత ప్రభావం మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరచుకొనైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినానైనా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగరించినైనా ప్రతి దశలోనైనా మీరు మాకు సహాయకలు ఉన్నారు గొప్ప దేవానికి వందాలిస్త నీకే కోట్ల కోట్లాది కృతజ్ఞతాసక్తులు అర్పించుకోవడంలో సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వరుగా యుగంలో నీకే కలుగును గాహలు నా ప్రభా నా తల్లి వాక్యంధార ప్రభావం ఈ యొక్క మధ్యకాల సమయంలో మీరు మాతో మాట్లాడనారు ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరచడం అయినా నీకు వందలు ఇస్తయ్యా జీవితం ఏ రీతికి ఉండాలా అనేది మీరు మాతో మాట్లాడనారు ప్రభావ నాలుగు స్తంభాల లాగా ఉండాలి ప్రభావ వయసు జ్ఞానంందు ప్రభావ దేవుని దయందు మనుషులు దయందు వర్తిల్లాలా ఈ నాలుగు పిల్లర్స్ లాగా ప్రతి దాంట్లో ప్రభావ మీ వర్తిల్ల ప్రభా ఆ విషయం మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు నాయన మేము ఎక్కడ తప్పిపోయిన ప్రభావం తన వాటి ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ప్రభావం అయినా ఏసయ్యా మేము ఆ రీతిగానే మేము జీవించలేదు ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టం ఓ దేవా మా పిల్లల విషయంలో కూడా ప్రభావ మేము మొదటి నుంచి ప్రభావ మేము కూడా మేమే సరిగా లేం ప్రభావా కానీ ప్రభా సత్యం తెలుసుకునే టైం కు వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు ప్రభావ అయినా మరొక అవకాశం ప్రభావ మీరు మాకు ఈ వాక్యం ధర్మంలో హెచ్చరిస్తున్నారు ప్రభావ మీరు ఇచ్చిన హెచ్చరిక మేము స్వీకరిస్తున్నాం ప్రభావ నా తండ్రి మా హృదయాల్లో మేము భద్రపరచుకొని నుంచి ప్రభావ వాళ్ళు రీతిగా ప్రభావ మీ కొరకు పెంచాలో ఏ రీతి ట్రైన్ చేయాలని తను మీ జ్ఞానంలో ఆ జ్ఞానం మాకు అనుగ్రించిన అయినా జ్ఞానం లేదు ప్రా బుద్ధి లేదు ప్రభావ అయినా మాకు జ్ఞానం తెలివిని బుద్ధి మాకు అనుగ్రించమని ప్రాదిష్టం నేను గొప్ప దేవన తను మీ పర్లో జ్ఞానం దేయండి ఏ రీతిగా ప్రభావాలి మీ కొరకు జీవింపజేయాలా ఆ జ్ఞానం మాకు అనుగ్రించినయన మా శరీరంలో ప్రతి దశలో సమస్త ప్రవర్తనలో ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలో ప్రభావ మాకు జ్ఞాన వివేచం మాకు అనుగ్రించినయన నా ప్రభావ నా తండ్రి నీకు మీరు ఎంత కృపగల దేవుడు వేసే అని వందా ప్రభావ దశలో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు నాయన మేము ఎక్కడ ప్రభావ మిస్టేక్ చేసినామో ప్రభావ ఈ రోజు మాకు చూపించినారు ప్రభావ గొప్పదివా ఈ క్షణం మేము ఒప్పుకుంటున్నాం ప్రభావ ఆయన వాటి నుంచి మాకు విడదలు తెచ్చేసి ఇక్కడి నుంచి మేము వేరేదిగా ముందుకెళ్ళాలి మీరు సాయపడం పతిది మేము నేర్చుకోవాలా ప్రవా నా తను ఇస్తే ప్రభావ తన పతిది ప్రభావ మేము నేర్చుకోవాలా చదువులు మేము చదువుకోవాలా ప్రభావం మీకు జ్ఞానం మేము పొందుకోవాలా ప్రభావ నా తన విషయం మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను నాయన మళ్ళీ నా నిర్లక్ష్యం తొలగించను ప్రభావ నేను ఇంతకాలం నిర్లక్ష్యంగా ఉన్నాను ప్రభావ నేను క్షమించమని ప్రార్థిష్టం గొప్పది అతిథి మేము ముందుకు తీసుకుపోయి బిడ్డలుగా తయారు చేయండి ప్రభావ ఓ ప్రభావ పట్టుదల కలిగే ప్రభావ మీ ఎందుకు ప్రభ ముందుకు వెళ్ళిపోయి బిడ్డలుగా తయారు చేయండి మమ్మల్ని బలపరచం ఆ రీతిగా మీ పర్లో ఒక జ్ఞానం ఇచ్చి నడిపించి మీ కొరకు శాసన పెట్టుకుని అయినా మంచి ఆరోగ్యం మాకు ఇచ్చేందుకు వందాలి ప్రభావ మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా అనీకులు మీరు నా దేవామం ఎరగని చోట్లలో ప్రభావ మీ సు వార్త ప్రకటించాలా అనీకులు ప్రభావ శిష్యులుగా తయారు చేయాలా అంటే సేవా జీవితంలో గొప్ప దేవ వైరస్ బాధ్యతలు మీరు స్వస్థపరచండి ప్రభావ ఆ కలవరిశీల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి బిడ్డకు సంపమైన స్వస్థత దయచేయండి రాబోయే దినాల్లో ఎంతో భయంకరమైన కాలంలో ప్రభా మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా ప్రార్థించాలా అనే విషయాలు మీరు మాతో మాట్లాడినా ప్రభావ ప్రతి దశలో మేము విశ్వాసం అంతా ముందుకెళ్ళిపోవాలా మీ చెంత నడిపించాలా ప్రభావ అంటే జ్ఞానం కని గురించి మనం ప్రార్థిష్టమైన మీకు నూతనమైన పరిషత్ అభిషేకం ఇచ్చే సంపూర్ణ విషయం అపాధిక్రియలు తండ్రి మీ కార్యం నిరంతరం చేయం చేయం చేతకాలం ప్రైజ్లాడన్నా అందరికీ ఓకే బ్రదర్ ప్రైజ్లాడు అందరికీ ప్రైజ్ లాడు సార్